ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి మనం ప్రేర్ ని స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అనిస్తూ పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము తండ్రి మీకు ప్రభు యొక్క సాయంత్రం మీ సన్నిధి మనం నడిపిస్తుంది మీకు ఎంత వన్నారు మీ సింహాసనాన్ని మేము మీ యొక్క కృపా సింహాసనాన్ని ఆశ్రయించి యోగ్యతను మా దించినందుకు మీకు వందైనా ప్రభావ మీ సమయంలో సమయం గడపట ఒక దినం బయటితో సహా మా వాక్యం సెలవుస్తుండగా నైనా మాకు ఆ యొక్క ఆధిక్యత ఇచ్చేందుకు మీకు జీవిత కాలం ప్రభావ మీ యొక్క సమయంలో మేము సమయం గడపలాగా మిమ్మల్ని సీతించి కొనియాడి మిమ్మల్ని కనపరిచి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అట్లా ఒక యాత్రలో మాకు అవకాశం ఇవి పరిశుద్ధులతో పాటు కలిసి దేవతలతో పాటు కలిసి మిమ్మల్ని సిద్ధించి కనపరిచి బిడ్డలుగా తయారు చేయండి మీ యొక్క చిత్తాన్ని తన మళ్ళీ భూమి మీద అది తెలుసుకొని దాని ముందు పోల సిగ్గుపడకుండా భయపడకుండా ధైర్యంగా ముందు పోల అగిన తండ్రి మీకు అగ్నిచిత పరిశీలించమని ప్రార్థిస్తున్నాం ఇంకా ఏ బలహీనతలు ఉన్నా వాటిని కాల్ చేయమని ప్రార్థిస్తున్నాం మరియు మారులాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని శోధించండి మాలో ఇంకా ఏమైనా అయోగ్యతను ఇంటర్ చూపించండి మేమే ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు అనుక్రహం పొందాలా అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా బ్రబా ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించండి మిమ్మల్ని సిద్ధించలా మీ స్వరం మమ్మల్ని అంతని సిద్ధపర్చమని ఏసుక్రీస్తు పరిశుద్ధనా మమ్మ ప్రార్థించున్నాం తండ్రి ప్రైజ్ లాడన్నా థ్యాంక్ యూ అన్న మన మధ్యలో తెలియబ్రదర్ మనకు పాట పాడతారు ప్రైజ్ లభితా స్తుయో మహిమా గణతానీకే యుగ యుగములవరకు ఎంతో నమ్మదిన దేవాదగిన దేవా స్థుతియో మహిమా గణతానీకే యుగ యుగములవరకు ఎంతో నమ్మదగినది ఎంతో నమ్మదగిన దేవ మా దేవుడవై మాకీతివి ఎంతో గోప శుభ దినము మా దేవుడవై మాకీతివి ఎంతో గొప్ప శుభ దినము మేమందరము ఉత్సాహించి సంత తోషించెదము మేమందరము ఉత్సాహించి కొని కొనియాడెదము మరువాబడని మేలుల చేసెనని కొనియాడెదము మరువాబడని మేలుల చేసెనని స్తయో మహిమా ఘనత నీకే యుగ యుగములవరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమదగిన దేవా నీవో కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీవో కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు నీదు కృపయే నీరంతరము నిలిచియుండునుగా నీదు కృపయే నీరంతరము నిలిచియుండునుగా నిన్ను ఆనందముతో రాధించిదము నిన్నో మేము ఆనందముతో ఆరాధించిదము స్త మహిమా ఘనతానీకే యుగ యుగములవరకు ఎంతో నమదగిన దేవా ఎంతో నమదగిన దేవ నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై నూతనముగ దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలిచే నీనామును కీర్తించేదమెప్పుడు ఖ్యాతిగా నిలిచే నీనా మమును కీర్తి దమిప్పుడు ప్రీతితో మాస్తు తులర్పించము దాక్షిణ్యా ప్రభువా ప్రీతితో మాస్తుతులార్పించము దాక్షిణ్యా ప్రభువం స్తుయో మహిమ ఘనతానికి యుగ వరకు ఎంతో నమ్మదగిన దేవా నమదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడై నీచితము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడై నీచి नेरवे जीवनी नीचि निती नी आत्मा जीवनी नीचे नी आत्मा नीपू समूम ప్రదేశములలో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములలో నన్ను స్థుతియో మహిమ ఘనతా నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా రించి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మాకొరకు కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెల్చి ఓడించితివి తాతను బలమున్ పరము నుండి మా ప్రభు ప్రభుయేసు జయము పరము నుండి మా కైవచ ప్రభుయేసు జయమున్ స్తయో మహిమా ఘనతా నీకి యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా మహిమ ఘనత యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమదగిన దేవా నమదగిన దేవా హ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లోదర్ మన మధ్యలో ఉన్న బ్రదర్ మనకు ఓకే అన్ని అందిస్తారు బ్రదర్ ప్రైజ్లా బ్రదర్ ప్రేజ్ల సిస్టర్ వాక్యంలో నడిపించిన బ్రదర్ ఓకే సిస్టర్ మన ప్రభును రక్షికుడైన ఏసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు శుభములు వాక్యంలోనికి మనం వెళ్ళక మనము వెళ్ళకపోర్వం మనం చిన్న ప్రార్థన చేసుకుంటాము పరిశుద్ధుడుమైన తండ్రి ప్రేమా గల దేవ కృప కలిగిన మా ప్రభు విఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ గడిచిన కాలం అంతా తండ్రి మిమ్మల్ందరినీ కాచి కాపాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు ఇంతవరకు ప్రభ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు స్తోత్రాలు సాయంత్రకాల సమయంలో తండ్రి మీ పాదాల చింత చేరడానికి నా ప్రభుత్తికి తండ్రి మిమ్మల్ని స్స్తుతించడానికి నా ప్రభాన్ని స్వరమీనడానికి మీకు మొరపెట్టుకోవడానికి నా ప్రభావి అంతా నాయన ఈ రీతిగా సహవాసం కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంతవరకు తండ్రి ఆరాధనలో మీరు సహాయపడుతూ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రినైనా నా ప్రభ ఈ మేము మీ వాక్యాన్ని దానించబోతుండగా మీ సహాయం అనుగ్రహించండి ప్రభావ మీరు మాతో మాట్లాడండి నీ వాక్యమే నా తండ్రినైనా మీరై ఉన్నారు నా ప్రభ వాక్యమే నీవై ఉన్న దేవుడు నా తండ్రి కాబట్టి ప్రభా మీరే నా తండ్రి మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి మీకు సంపూర్ణ విధేయత కలిగి మీకు సంపూర్ణంగా లోబడి జీవించడానికి ప్రభ మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రిని ఆయన ప్రభావ మీ పక్షంగా నిలబడుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోనండి మీ సిల్లు చాటును మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి ఆ నోటిని ప్రభావ మీరే ప్రభావ మీ దూరగా ప్రార్థిస్తున్నాను నా తలంపులు నా స్వబుద్ధిని తొలగించండి సంపూర్ణంగా తండ్రి నీకు లోబడుతున్నాను నా సంస్థ ప్రవర్తన అంతటిందని అధికారాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభావ మీరే నాళ్ళు ఉండి మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి చెప్పబడే వాక్య తండ్రి నేను గ్రహించినడానికి గ్రహించడానికి నాయన ప్రభావం తండ్రి నేను సహాయపడమని నేను గ్రహించిన చెప్పబడిన వాక్యం ప్రకారంగా మేము జీవించడానికి ప్రభావం మీకు మహిమకరంగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని తండ్రి ముందున్న సమయం అంతటిని మాకు మేలుకరంగా చేయమని మిమ్మల్ని కూడా తండ్రి మీ కృపగల స్థాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి తండ్రి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దావిదును గోర్చి అదే రీతిగా సవులను గుర్చి మనము ధ్యానించుకునే వారంగా ఉంటాము దావీదు సవులు వీరిద్దరు ఇస్రాయల్ చరిత్రలో బహు ప్రాముఖ్యమైనటువంటి వారు ఎందుకు అనంటే ఇస్రాయల్లకు మొదట రాజులు లేరు న్యాయాధిపతులు ఉన్నారు తర్వాతనే రాజులు వచ్చారు రాజుల్లో దావీదు రెండవ రాజు అయితే సవులు మొదటి రాజు మొట్టమొదటగా దేవుడు సవులుని రాజుగా ఎన్నుకున్నాడు వీరిరువురు కూడా అంత పాపులర్ పర్సన్స్ ఏమీ కాదు వాళ్ళు రాజుగా రాకముందు అంత గొప్ప పేరు కలిగిన వాళ్ళు కానీ అంత ఫెమిలియర్ పేసెస్ కాని కాదు కానీ వీరిని దేవుడు ఎన్నుకున్నాడు వీరిరువురు కూడా తమిళల చేత అభిషేకించబడినటువంటి వారు వీరిరువురికి దేవుడు ఎంతో గొప్ప ధన్యతనిచ్చాడు చూడండి ఇస్రాయల్ ప్రజలందరూ సేవించాల్సింది దేవుని ఇస్రాయల్ ప్రజలందరూ కూడా లోబడాల్సింది దేవునికి దేవుని మాటకి ఆ తర్వాత దేవుని తర్వాత ఇస్రాయల్ ప్రజలు సేవించాలి ఇస్రాయల్ ప్రజలు మాట వినాల్సింది ఎవరికైనా ఉంది అనంటే రాజుకు మాత్రమే ఆ రాజు తప్ప ఇంక ఎవరికి కూడా వాళ్ళు లోబడాల్సిన పని లేదు ఇస్రా దేవుని తర్వాత మాట వినాల్సింది లోబడాల్సింది ఒక రాజుకే అంత గొప్ప ధన్యతను దేవుడు వీరికి ఇచ్చాడు దేవుడికి సౌలుకి ఇచ్చాడు దావీదికి ఇచ్చాడు వీరి జీవితంలో మనకి ప్రాముఖ్యంగా ఇద్దరు జీవితాల్లో కూడా లోపాలు కనపడతాయి ఇద్దరు కూడా దేవుని మాటకు వి అవిధేత చూపించిన వాళ్ళు ఇద్దరు కూడా పాపం చేసిన వాళ్ళుగా బైబుల్లో మనకి కనపడతారు కానీ చివరికి వారి జీవితము ముగించేసరికి దావీదైతే దేవునికి అంగీకారంగా ఉన్నాడు దావీదైతే దేవునికి ఇష్టప్రకారంగానే ఉన్నాడు మంచి సాక్ష్యాన్ని పొందుతూ వచ్చాడు కానీ సౌలు మాత్రము అటువంటి సాక్ష్యాన్ని పొందలేకపోయాడు ఎందుకు పొందలేకపోయాడు అనేదే ఈరోజు మనము ధ్యానించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం చూడండి సౌలు దేవుడు మొట్టమొదటిగా రాజును ఏర్పరచాలి అని ఇస్రాయల్ ప్రజలు అడిగినప్పుడు సమయాల్ని సమయలు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి సౌలు అంటే దేవుని దృష్టిలో సౌల్ సౌలుకి ఎంతో గొప్ప స్థానం ఉంది దేవుడు ఎంతగానో ప్రేమించాడు సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు అటువంటి ఎన్నుకున్న వ్యక్తి చివరికి ఎటువంటి సాక్ష్యం పొందడు అనంటే సమయంలో మొదటి గ్రందము పదిహేనో అధ్యాయం ముప్పై వచనంలో సమయలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం ముప్పై ఐదో వచనంలో సౌళ్లు బ్రతికిన దినములు అన్నిటను సమీయలు అతన్ని దర్శింప విలలేదు గాని సౌలును గూర్చి దుఃఖక్రాంతుడాయ్యను మరియు తాను సౌలును ఇస్రాయలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యహోవా పశ్చాత్తాపము పడెను అంటే సౌలు చివరికి ఎటువంటి సాక్ష్యం పొందాడు అనంటే రాజుగా నిర్ణయించినందుకు దేవుడే పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపం పడ్డం అంటే మన భాషలో చెప్పాలి ఏనంటే ఎందుకు అనవసరంగా ఈ వ్యక్తిని నేను రాజుగా చేశాను ఎందుకు అనవసరంగా ఈ వ్యక్తి నేను సింహాసనం మీద కూర్చోబెట్టాను ఎందుకు అనవసరంగా ఇతనికి అభిషేకం ఇచ్చాను అని ఆలోచించటం ఎందుకు ఈ వ్యక్తి పనికి వ్యక్తిని తీసుకొచ్చి నేను సింహాసనం మీద రాజుగా చేశాను అని పశ్చాత్తాపడ్డం అంటే ఎందుకు అనవసరంగా నేను ఎన్నుకున్నాను అని దేవుడే పశ్చాత్తపడే సౌలు జీవించ అయితే దావీదు కూడా తప్పు చేశాడు బచ్చబా విషయంలో చేసినప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు దావీదుని గురించి సాక్ష్యమిస్తున్నాడు రాజులు మొదటి గ్రంథంలో పదిహేనవ అధ్యాయము నాలుగైదు వచనాలలో రాజులు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగైదు వచనాలలో దావీదు హిత్యుడైన ఊరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయం అందును ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఒక వీర్య సంగతిలో తప్ప ఒక ఊర్యా విషయంలో తప్ప బత్సబా విషయంలో తప్ప తన బ్రతికిన దినములన్నీ తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు దావే దేవుడు తనకి ఏదైతే అదంతా చేస్తూ వచ్చాడు ఏ విషయంలో కూడా తప్పిపోలేదు ఒక్క దాంట్లో కూడా తప్పిపోలేదు ఒక్క బత్సబా విషయంలో ఊరియా విషయంలోనే దావీలు తప్పు చేశాడు దేవుడు దావేదిని అంగీకరించాడు దావీద్ యొక్క గర్భం నుండే దావీద్ యొక్క సంతతిలో నుండే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు దావీదు మంచి వ్యక్తిగానే బైబుల్లో నిలబడిపోయాడు ఎందుకు ఈ రీతిగా జరిగింది ఎందుకు దావీదును దేవుడు అంగీకరించగలిగాడు సౌలును ఎందుకు దేవుడు అంగీకరించలేకపోయాడు అనే విషయాన్ని మనం ధ్యానిస్తాము సౌలు విషయానికి వస్తే మొట్టమొదటిగా అతను అవిధేత చేసింది సమయలు మొదటి గ్రంథం పదమూడు అధ్యాయంలో సౌ సమయలు మొదటి గ్రంథం పదమూడు అధ్యాయంలో ఇక్కడ మొట్టమొదటి అవిధేయత సౌలుగా మనకు కనపడుతుంది అతడు ముప్పై ఏండ్ల వాడాయి ముప్పై ఏళ్ళ వయసులో తను రాజుగా ఇస్రాయల్ మీద ఎళ్ళడం ప్రారంభిస్తాడు ఇస్రాయేల్ రాజుగా వెళ్ళడం ఆరంభిస్తాడు ఆరంభించిన తర్వాత అతడు చేసిన పని ఏంటిదేనంటే సైన్యాన్ని అంతటినీ పక్కన పెట్టి కేవలం మూడు మంది సైనికుల్ని ఏర్పరచుకుంటాడు మూడు మంది సైనికుల్ని ఏర్పరచుకొని రెండు మందిని తనతో తనతో ఉంచుకొని వెయ్యి మందిని తన కుమారుడైనటువంటి యోనాతనికి ఇచ్చి వీరు యుద్ధానికి ఫిలిస్తీన్ మీదకి వెళ్తారు ఫిలిస్తీన్లకు వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లు వాళ్ళు ఎదుట నిలబడలేక ఎంతమంది కేవలం మూడు వేల మంది రాజు యనాతను అంతే మూడు మంది చేతులు ఫిలిస్తీన్లు నిలబడలేక పారిపోతారు అంతగా గొప్ప విజయాన్ని దేవుడు అక్కడ ఇస్తాడు మూడు మంది వచ్చి మనల్ని ఓడించారని ఫిలిస్తీన్లు బహు కోపం తెచ్చుకుంటారు మూడు మంది వచ్చి మన మీదకి యుద్ధానికి వచ్చారు మనం వాళ్ళని ఓడించలేకపోయామని చెప్పి కసి పెంచుకొని ఈసారి ఎంతో మంది సైన్యంతో వస్తారు అదే సమయంలో మొదటి గ్రంథము పదమూడో అధ్యాయము ఐదో వచనంలో మనం చూస్తాం నాలుగైదు వచనాలలో సౌలు ఫిలిస్తీన్ల దండును హతము చేసినందున ఇస్రాయలీల ఫిలిస్తీన్లకు హేయులైరని ఇస్రాయేల్కి వినబడగా జనులు గిల్గాలులో సౌలు నద్దుకు సౌలు ఫిలిస్తీన్ దండును ఎప్పుడైతే హతం చేశాడో అప్పుడు ఇస్రాయిల్ అంతా ఫిలిస్తీన్ కి అంటే వాళ్ళు అసహించుకోవడం మొదలుపెట్టారు కోపం వచ్చింది వాళ్ళ మీద అందుకు వాళ్ళు ఏం చేశారు ఫిలిస్తీన్లు ఇస్రాయిలతో యుద్ధము చేయుటకై ముప్ప వేల రథములను అంటే రథాల మీద వచ్చే వాళ్ళు ఎంతమంది అనంటే ముప్పై వేల మంది రథం అంటే ఎక్కువ మంది కూడా ఉండొచ్చు అంటే మనం ఒకరికి వేసుకున్నా కానీ ముప్పై వేల రథాలు వచ్చినాయి మంది వచ్చారు తర్వాత ఆరు గుర్రపు రౌతులను అంటే గుర్రపు రౌతుల మీద వచ్చిన వారి సంఖ్య ఆరు ముప్పై వేల రథాలు ఆరు వేల మంది గుర్రపు రౌతులు ముప్పై మంది తర్వాత చూడండి సముద్రపు ధరుణుడు ఇసుక రేణువులంతా విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చి రథాల మీద వచ్చిన వాళ్ళు ముప్పై మంది ముప్పై వేల వచ్చినాయి ఆరు వేల రౌతులు వచ్చినాయి ఇక నడుచుకుంటూ పాదాల మీద పాదాల మీద నడుచు పాదాలతో నడుచుకుంటూ వచ్చిన వారి సంఖ్య అక్కడ రాయలేదు రాయబడిన మాట ఏంటిదంటే సముద్రపు ధరునుండు ఇసుక రేణువులంతా విస్తారమైన జన సమూహం అంటే ఎంతో మందిని తీసుకొని వచ్చారు అంటే మొత్తాన్ని ఫిలిస్తీల సైన్యము మొత్తం ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు ట్రైనింగ్ అయిపోయినటువంటి వాళ్ళు ఇష్టపడేటువంటి వాళ్ళు మొత్తాన్ని తీసుకొని వచ్చేసారు ఇస్రాయల్ మీద ఇంతమంది సైన్యము ఫిలిస్తీన్ల సైన్యము ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వచ్చే వరకు తౌల్లో భయం పుట్టింది మొత్తం సైన్యం వచ్చేసింది ఫిలిస్తీన్ల సైన్యం వచ్చేసింది ఇస్రాయల్ మీదకి తౌలుకు భయం పుట్టింది ఇస్రాయల్కు భయం పుట్టింది మొత్తం చదివిపోయారు సౌం సవులు ఏం చేస్తాడు సౌలు కూడా ఏం చేయాలో తెలియలేదు అంతకుముందు మనం చూస్తే అదే సవులు దేవుని ఆత్మతో అభిషేకించబడినటువంటి వాడు దేవుని ఆత్మ రాగానే అప్పటికి యుద్ధానికి సహాయం ఉండదు యుద్ధం చేసే వాళ్ళు ఎవరు సిద్ధంగా ఉండరు కానీ అప్పటికప్పుడు ఒక యుద్ధం తీసుకొని చేతులతో తుణకలు చేసి ఇస్రాయేళ్లు సర్వగోత్రాలకు పంపించి ఎవడైనా సరే యుద్ధానికి రాకపోతే వాడు తుత్తునీలుగా చేస్తానని చెప్పి ప్రకటిస్తే మొత్తం ఆ రోజు మూడు లక్షల మందిని సైన్యాన్ని సమకూరుస్తాడు సౌలు అటువంటి వ్యక్తి ఈ సివిల్ స్టీల్ అందరూ చేతికి వచ్చేసరికి భయపడిపోయాడు అతడు భయపడిపోయాడు ఇస్రాయేల్ సైన్యం అంతా భయపడిపోయింది మొత్తం చెదిరిపోయారు ఇంకా సౌలకి ఏం చేయాలో అర్థం కాలేదు సమయలు కబురు బప్పాడు సమయానికి రాలేదు సమయానికి రాకపోయేసరికి ఇతడు తెగించి బలి అర్పించేశాడు దహన ఇచ్చాడు దహన ఇచ్చిన తర్వాత సమయంలో వస్తాడు సమయాలు వచ్చిన తర్వాత సమూయలతో మాట్లాడుతున్నాడు సౌలు పదమూడో అధ్యాయం పదకొండవ వచనంలో సమూయలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను అందుకు సౌలు జనులు నా నుండి చెదిరిపోవటయు సౌలు సమూహలు వచ్చి అడుగుతున్నాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అడిగితే జనులందరూ నా నుండి చెదిరిపోతున్నారు నిర్ణయ కాలంలో నీవు రాకపోవటయు అంటే నువ్వు నిర్ణయించిన కాలంలో నువ్వు నాతో నా దగ్గరికి రాలేదు ఫిలిస్తీన్లు మిక్మష్లో కూడి నేను చూచి ఫిలిస్తీన్లు అందరూ మిక్ముష్ అనే ప్రాంతానికి వచ్చారు వాళ్ళ సైన్యం వచ్చింది నేను చూసి ఇంకను ఎహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలనుకు వచ్చి నా మీద పడుదలు అనుకుని నా అంతట నేను సాహసించి దహన అర్పించి తినను సమయంలో అడిగినప్పుడు సౌలు సమాధానం చెప్తున్నాడు నువ్వు సమయానికి రాలేదు ఫిలిస్తీన్లేమో యుద్ధ భూమిలో ఉన్నారు మనుషులేమో నా దగ్గర నుంచి చెదిరిపోతున్నారు ఇస్రాయల్ సైన్యమంతా నా చెదురు నా ఎదుటి చెదిరిపోతున్నారు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇది దేవుని ఉగ్రతేమో దేవుని కోపమేమో నా మీద మండుకుందని నేను ఇక ఈ దేవుని శాంతి పరచకపోతే ఈ దహన బలి ఇచ్చి ఈ బలి ఇచ్చి యహోవాని శాంతి పరచకపోతే దేవుని శాంతి పరచకపోతే ఆ లోపే నేను శాంతి పరచక ముందే ఫిలిస్తీన్లు వచ్చి నన్ను చంపేస్తారేమో మీద పడతారేమో అని భయపడి నేను దహన సాహసించి దహన బలి చెప్పాడు అంటే సౌల్యం అనుకుంటున్నాడు ఫిలిస్తీన్లు రావడం అంత సైన్యం రావడం అవి దేవుని కోపం దేవుడు కోపపడ్డాడు దేవుడికి ఉగ్రత చూపించాడు ఇప్పుడు కనుక నేను పోయి దహన బలి అర్పించకపోతే దేవుడిని శాంతింప చేయకపోతే ఇక నా మీదుకోవాలంతా వచ్చేస్తారు మమ్మల్ని చంపేస్తారు అని డిసైడ్ అయిపోయి ముందు అన్నిటినీ పక్కకు పెట్టి దహన ఇచ్చాడు దేవుని శాంతి పరచడానికి అంటే సౌలు యొక్క ఉద్దేశం ఏంటిదంటే దేవునికి బలర్పిస్తే దేవుడు శాంతి ఇస్తాడు దేవునికి బలర్పిస్తే దేవుడు సహాయం చేస్తాడు దేవుడికి బలర్పిస్తే యుద్ధంలో జయమిస్తాడు అనే ఉద్దేశంలో సౌలు ఉన్నాడు అందుకు సమూయలు అంటున్నాడు పదమూడవ వచనంలో అందుకు సమూయలు ఇట్ల నేను నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞను గై నీవు అవివేకపు పని చేసితివి సమూయలు మాట్లాడుతున్నాడు సౌలతోటి ఏమని నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞను గై కొనక దేవుడు ఆ మాట గై నీవు అవివేకపు పని చేసితివి అవివేకపు పని ఉంది దేవునికి బలరిపించడం అవివేక పని ఏం కాదు కదా కానీ ఎందుకు అవివేకపు పని చేసినాం అంటున్నాడు అదే చెప్తున్నాడు చూడన తర్వాత నీ రాజ్యమును ఇస్రాయిల మీద సదాకాలము స్థిరపరచకు యహోవా తలదర్చి అయితే నీ రాజ్యము నిలవదు ఏం చెప్తున్నాడు సమయాలు నీ రాజ్యము ఇస్రాయలుల మీద సదాకాలం స్థిరపరచాలని అంటే నీకు శత్రు సైన్యము లేకుండా చేయాలని నీకు ఏది అడ్డుగా లేకుండా చేయాలని దేవుడు తలచుండాడు ఎవరు నిన్ను ఓడించడానికి వీలు లేకుండా ఎవరు నీ ఎదుటికి రాకుండా దేవుడు తలచున్నాడు దేవుడు ఆలోచించున్నాడు దేవుడు ఆలోచన చేశాడు నీ రాజ్యం స్థిరపరచాలని దేవుడు ఆలోచన చేశాడు కాకపోతే నీవు చేసిన అవివేక పని వలన నీ రాజ్యము నిలవదు అని చెప్పాడు అవివేక అంత అవివేక పని సౌల్యం చేశాడు ఏది బలర్పించడం అవివేక పని కాదు తౌలు ఏం చేశాడు అనంటే అవివేక పని దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేకపోయాడు దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయాడు చూడండి ఇప్పుడు దాకా మనం చదువుకుంటూ వచ్చిన ఈ సందర్భంలో మూడు మందిని తీసుకొని ఫిలిస్తీన్లు దండు మొత్తాన్ని హతం చేశారు అసలు పెద్ద సైన్యం లేదు ఎక్కువ మంది లేరు కేవలం మూడు మందిని తీసుకెళ్ళి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి దండు మొత్తాన్ని హతం చేస్తేనే ఫిలిస్తీన్లు వచ్చారు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చాడు అనంటే దేవుడే ఫిలిస్తీ సైన్యం మొత్తాన్ని పంపించాడు ఎందుకు పంపించాడు అనంటే ఫిలిస్తీల సైన్యము మిగలకూడదు ఫిలిస్తీన్ల సైన్యము ఇక ఉండకూడదు ఫిలిస్తీన్లు మొత్తము ఒకేసారి యుద్ధంలో పోవాలి సౌలుకు ఎదురుగా ఎవరు రాకూడదు ఈ యుద్ధము సౌలు చేసి చేసి జనుల్ని సమకూర్చుకుని యుద్ధానికి పోయి దేవుడు సహాయం చేసేవాడు దేవుడు సహాయపడేవాడు దేవుడు సహాయపడి ఫిలిస్తీ సైన్యాన్ని మొత్తాన్ని సంహరించేవాడు శత్రుశేషం లేకుండా పోయేది అంతమంది సైన్యం వచ్చినా ఫిలిస్తీలు వచ్చినా ఇస్రాయలు గెలిచారు అని అంటే చుట్టుపక్కల రాజ్యాలు కూడా భయం పుట్టేది కానీ దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేక సవులు దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేక సవులు ఏం చేశాడు బలర్పించాడు అయ్యో ఇంతమంది వచ్చారు ఇంతమంది సైన్యం వచ్చింది అని చెప్పి భయపడ్డాడు దేవుని చిత్తాన్ని గ్రహించలేదు దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేదు పైపెచ్చు బలర్పిస్తేనే దేవుడు సహాయం చేస్తాడు బలర్పిస్తేనే దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడు బలర్పిస్తేనే యుద్ధంలో మేము గెలవగలం అని చెప్పి దేవుణ్ణి శాంతి పరచాలని బలర్పించాడు అందుకే అవివేకపు పని చేశావు సౌలు అన్నాడు సమూయలు దేవుని చిత్తాన్ని గ్రహించకపోవడం పిచ్చి పిచ్చి అన్ని చేయడము అవివేకపు పని ఎందుకే అవివేక పని చేశావు అన్నాడు తర్వాత చెప్తున్నాడు సమూయలు పద్నాలుగో వచనంలో యహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు నీ ఆజ్ఞాపించిన దానిని నీవు గై కొనకపోతే గనుక యహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును దేవుడు ఆల్రెడీ ఒక వ్యక్తిని ఫిక్స్ అయిపోయాడు ఆ వ్యక్తి ఎటువంటి వాడు అనంటే యహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వాడు దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు నీ రాజ్యం నిలవదు అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే దేవుడు ఆల్రెడీ ఇంకొక వ్యక్తిని ఫిక్స్ అయిపోయాడు ఆల్రెడీ సౌలు అవకాశం పోయింది అని దేవుడు కనికరం కలిగినటువంటి వాడు సరే మొదటి అవకాశం ఇచ్చాము అవకాశాన్ని వాడుకోలేకపోయాడు సౌలు రెండవ అవకాశం ఇద్దామని దేవుడు మళ్ళీ తిరిగి రెండవ అవకాశాన్ని ఇచ్చాడు రెండవ అవకాశం ఏంటిది సమూయలు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయంలో మనకు కనపడుతుంది సమూయలు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం మొదటి వచనంలో దేవుడు రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు ఏం చెప్తున్నాడు అక్కడ సమూహలు వచ్చి ఒకనొక దినమున సమూయలు సౌలును పిలిచి యహోవా ఇస్రాయిళ్లకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను చూడండి నేను చెప్తున్న మాట ఏంటిదనంటే దేవుడు నన్ను పిలిచి సమయ సవాళ్ళుని పిలిచి సమయులు చెప్తున్నాడు దేవుడు ఇస్రాయిళ్ళ మీద తన రాజులు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను కాబట్టి యహోవా మాట వినుము అన్నాడు అంటే దేవుడు నీకు రెండు అవకాశం ఇస్తున్నాడు తిరిగి మళ్ళీ దేవుడు నిన్ను రాజుగా అభిషేకిస్తాడు ఈసారైనా సరే నువ్వు దేవుని మాట విను దేవునికి లోబాడు దేవుని చెప్పింది చేయి దేవుని చెప్పినట్టుగా దేవుడు తగ్గినట్లుగా నువ్వు చేయి అని చెప్పి సమయంలో వచ్చి సౌలుకు చెప్పాడు రెండవ అవకాశం అంటే దేవుడు ఆల్రెడీ ఇంకో వ్యక్తిని ఫిక్స్ అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు మరలా అవకాశం ఇచ్చాడు మళ్ళీ రాజుగా ఉండే అవకాశాన్ని ఇచ్చాడు కానీ ఏమై అవకాశం ఇచ్చాడు వీళ్ళు అమాలయ్యకి వీళ్ళందరినీ చంపేయి ఒక్కరిని మిగిలించొద్దు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు పశువులు కావచ్చు ఏదైనా కానీ నీ కంటి కనిపించింది ప్రతి దానిని నువ్వు సంహరించి తిరిగి రావాలి వాళ్ళ శేషము ఉండకూడదు అమాలకిల శేషము ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తే సౌల్యం చేశాడు వెళ్ళాడు యుద్ధం చేశాడు అన్నిటిని చంపాడు కానీ కొన్ని కొన్ని చూసే వరకే తన మనసు ఏమైపోయిందనంటే ఆగిపోయింది కొన్ని పొట్టేళ్ళని కొన్ని మేకల్ని కొన్ని ఎడ్లని వాటిని చూసే వరకు తన మనసు ఏమనిపించిందంటే ఎంతో శ్రేష్టమైనవి కదా ఇవి ఎంత బాగున్నాయి ఎంతో చక్కగా ఉన్నాయి ఇటువంటి పొట్టేలను ఇటువంటి ఎడ్లను తీసుకెళ్లి దేవుడికి బలర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు కదా ఇవి తీసుకెళ్లి దేవుడికి బలర్పిస్తే దేవుడికి సంతోషిస్తాడు కదా దేవుడు ఆనందిస్తాడు కదా అని దేవుని మాట ఏంటిది మొత్తాన్ని నిర్మూలన ఆ మాటను పక్కకు పెట్టి ఇవి బలికి బాగున్నాయి ఈ బలి దేవుడు కరిపి వీటిని దేవుడికి బలిగా ఇస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఆనందిస్తాడు అని కొన్నింటిని కడగా ఉన్నాయి మంచిగా ఉన్న వాటిని పక్కకు పెట్టి మిగతాన్నిటిని చంపేశాడు రాజుని చంపలేదు దేవుని మాటకు మళ్ళీ తిరుగుబాటు అవిదే అవివేక పని ఏదేమైనప్పటికీ దేవుడి పని నేను చేయాలి దేవుడు నాకు ఇచ్చిన పని నేను కంప్లీట్ చేయాలి సంపూర్ణంగా నెరవేర్చాలని ఉద్దేశానికి లేదు అందరినీ చంపేస్తున్నాం కదా ఇవి బాగున్నాయి కదా అది నా కోసం కాదు కదా దేవుని కోసం కదా ఏం కాదులే అనేటువంటి నిర్లక్ష్యం అంటే ఇక్కడ కూడా తన మైండ్ సెట్ మనకు కనపడతా ఉంది అంటే దేవుడికి బలర్పిస్తే సంతోషపడతాడు దేవుడు ఇంతకు ముందు పదమూడు అవిధాల్లో మనం చూసింది ఏంది రెండుసార్లు తన అవిధేతో చూపించింది బలికాన్నే బలి దగ్గరనే మొదటిసారి ఏం చూపించాడు బలర్పిస్తే దేవుడు శాంతిస్తాడు బలర్పిస్తే దేవుడు విజయాన్ని ఇస్తాడు బలర్పిస్తేనే దేవుడు తోడుగా ఉంటాడు బలర్పించకపోతే దేవుడు సహాయం చేయడు నాశనం చేసేస్తాడు అనేటువంటి తలంపు మొదటి మనం చూసాం ఇప్పుడు బలర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు బలర్పిస్తే దేవుడు ఆనందిస్తాడు చెపితమైన వాటిని తీసుకొచ్చి అర్పించినా కూడా దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఆనందిస్తాడు అంటే దేవుని ఆజ్ఞ లోబడకుండా మనం చేసినా కూడా దేవుడు ఆనందిస్తాడు మైండ్ సెట్ లో ఉండిపోయినాడు అనేటువంటి ఆలోచనలో ఉండిపోయినాడు నిర్లక్ష్యం అన్నట్టు దేవుని మాటను నిర్లక్ష్య దేవుని మాటను పూర్తిగా నెరవేర్చకుండా తిరిగి దేవునికి బలర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అంటే చూడండి సమూహల యొక్క మైండ్ సెట్ దేవుడికి బలి మాత్రమే కావాలి దేవుడికి బలి తప్ప ఏది అవసరం లేదు దేవుడు బలిస్తేనే సంతోషిస్తాడు అనేటువంటి మైండ్ సెట్ సౌలుది దేవుడికి బలి అర్పిస్తే చాలు ఇంకేం అక్కర్లేదు ఆయన ఉద్దేశం ఏంటిది ఆయన చిత్తం ఏంటిది ఆయన మాటలు ఏంటి ఇంక అవసరం లేదు ఇంక ఏం కేవలం దేవుడికి బలి అంటే ఇష్టం ఆయన బలి అది కాని నుంచి చూస్తే మన పిత్రులు అబ్రహాం కాడి నుంచి అందరూ బలిస్తూ వచ్చారు దేవుడు సంతోషపడ్డాడు అలాగే నేను బలిస్తే దేవుడు సంతోషపడతాడు అనేటువంటి ఆలోచనలు ఉండిపోయినాడు అంతేగాని దేవుని మాట వినాలి దేవుని ఉద్దేశాన్ని కనుగొనాలి దేవునికి లోబడాలి దేవుని తగినట్లుగా ఉండాలి అనే ఉద్దేశము సౌలులో లేదు అందుకే మొదట బలి దగ్గరే పోయాడు రెండు అవకాశం బలి దగ్గరే కోల్పోయాడు రెండు చూడండి మనం అనుకుంటాం సౌలులో దేవుడు భయం లేకపోతే పని చేయడు దేవుడు అంటే ఇష్టం లేకపోతే పనిచేయడు సౌలకి దేవుడు అంటే ఇష్టము ఉంది సౌలకి దేవుడు అంటే భయము ఉంది రెండు ఉన్నాయి కానీ అవి రెండు కూడా దేవునికి తగినవి కావు అవి రెండు కూడా దేవునికి తగినవి కావు ఎందుకనంటే బలిపరిచిపోతే దేవుడి కోప దేవుడు కోపాన్ని తగ్గించుకోడు దేవుడు అంటే భయం ఉంది దేవుడిని శాంతించాలి శాంతింప చేయాలి అనే భయం ఉంది కానీ ఎలా శాంతింపజేయాలో తెలియదు బలర్పిస్తే చాలనుకుంటున్నాడు ఇంకోటేముంది దేవునికి సంతోష పెట్టాలి దేవునికి ఇష్టమైన ఇవ్వాలనుకుంటున్నాడు ఏం చేస్తే దేవుడు ఇష్టపడతాడు అది గ్రహించలేకపోయాడు కేవలం బలిస్తే దేవుడు ఇష్టపడతాడు అనుకున్నాడు తన ఉద్దేశము కేవలం బలి ఆ బలి మీదనే ఉండిపోయాడు అందుకే రెండుసార్లు దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ రెండుసార్లు తనకిచ్చిన అవకాశాన్ని కోల్పోయి దేవుడు పశ్చాత్తాపడే రీతిగా ఎందుకు ఇటువంటి వ్యక్తి నేను ఎన్నుకున్నాను నా ఉద్దేశాన్ని గ్రహించలేడు నా చిత్తాన్ని గ్రహించలేడు నేనేం చెప్పానో వినడు నేను ఏం చెప్తున్నానో గ్రహించడు పైపెచ్చు నాకే చేయాలనుకుంటాడు నాకే చేయాలనుకుంటాడు ఇతని మైండ్ సెట్ ఏంటిది నా మాటకు పూర్తిగా లోబడు నా మాట పూర్తిగా అర్థం చేసుకోడు కేవలం బలిస్తే చాలు బలి బలి బలి అని వస్తున్నాడు ఇటువంటి వ్యక్తిని నా ఉద్దేశాన్ని గ్రహించలేని వ్యక్తిని నా చిత్తాన్ని నెరవేర్చలేని వ్యక్తిని నా ప్రణాళికను నెరవేర్చలేని వ్యక్తిని నా బిడ్డల్ని కాపాడలేని వ్యక్తిని ఆ ఫిలిస్తీన్ వల్లనే కదా ఆ ఫిలిస్తీన్ ఆ రోజు కనుక అర్థం చేస్తుంటే ఇంకోసారి ఫిలిస్తీన్లు చెరలోకి ఇస్రాయిల్ ప్రజలు పోయేవాళ్ళు కాదు అదే అమాలోయకి కనుక సౌలు అర్థం చేస్తుంటే ఇంకోసారి అమాలోయకి వల్ల ఇస్రాయిల్ ప్రజలు ఇబ్బంది పడే కాదు దేవుని ప్రణాళిక వేరే ఉంది భవిష్యత్తులో కూడా దేవుని బిడ్డలకు ఇబ్బంది రాకుండా ఉండాలని దేవుడి ప్రణాళికను ఏర్పరిచి రాజుకు అప్పగిస్తే రాజు ఏం ఆ ప్రణాళికను గ్రహించలేకపోయాడు నా ప్రణాళికలు గ్రహించలేని వాడు నా మనసు నెరగలేనటువంటి వాడు నా మాటను వినలేనటువంటి వాడు భక్తి చూపించిన ఎందుకు భక్తి అందుకే సౌలుని దేవుడు పశ్చాత్తాపడ్డాడు సౌలు గురించి పశ్చాత్తాపడ్డాడు ఎందుకాను ఇతని సింహాసనం మీదకి ఇతను ఎందుకు నేను రాజుగా చేశాను ఇతనికి ఎందుకు నా అభిషేకాన్ని ఇచ్చాను అని చెప్పి దేవుడు బాధపడ్డాడు ఆ రీతిగా చేశాడు అతను దేవుడు మాట వింటమే దేవుడు మాట దేవుడు మాట వినటే శ్రేష్టమన్న సంగతి సౌలు గ్రహించలేకపోయాడు అందుకే దేవుడు పాశ్చాత్తపడ్డాడు అదే దేవుడు చూడండి దావీదును కనికరించాడు మళ్ళీ దావీది కూడా పాపం చేశాడు బెచ్చ భవిష్యంలో పాపం చేశాడు చూడండి యుద్ధానికి వెళ్ళలేదు వ్యామో వ్యామోహాన్ని వ్యభిచారాన్ని నరహత్యని అబద్ధాలని కుట్ కుత్తుల్ని ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేస్తూ వచ్చాడు ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీ దగ్గరికి వచ్చి నువ్వు పాపం చేశావు అని చెప్పినప్పుడు ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు దేవుని దగ్గరకు బొంగు ఏడుస్తూనే ఉన్నాడు ఎంతలా ఏడుస్తున్నాడు అనంటే నా పరుపు నా కన్నీటి ప్రవాహంలో కొట్టుకుని అనేటువంటి మాట మాట్లాడాడు అంటే ఎంత కన్నీరు గార్చాడో దేవుని దగ్గరికి వచ్చి ఎంత ఏడిచాడో ఎంత పశ్చాత్తాపడ్డాడో ఎంత దుఃఖపడ్డాడో మనకు తెలుస్తుంది అదే దావిదంటున్నాడు కీర్తనల గ్రంథం యాభై అధ్యాయంలో కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనంలో దావీది మాట్లాడుతున్నాడు నీవు బలుని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పించుదును దహన బలి కాదు చూడండి దావీదికి సౌలికి ఇదే తేడా దావీదేమంటున్నాడు నీ బలి నీవు బలిని కోరువాడవు కావు నీకు బలిగాది నీకు బలిగా నీవు బలి సంతోష ఒకవేళ నువ్వు బలే కోరుంటే నేను చేసిన పాపానికి ఎన్ని బలులైనా ఇచ్చుండేవాడిని నేను చేసిన తప్పుకి ఎన్ని బలులైనా ఇచ్చుండేవాడిని ఎన్ని మేకలనైనా వధించేవాడిని ఎన్ని పొట్టెలనైనా వధించేవాడిని ఎన్ని ఎడ్లనైనా వధించేవాడిని శ్రేష్టమైన వాటిని తీసుకొని వదించేవాడిని కానీ అవేవి కూడా నువ్వు కోరినవి కావు కదా అవేవి నీకు ఇష్టమైనవి కావు కదా నేను నీకు మాత్రమే విరోధంగా పాపం చేశాను నీ మాటకు లోబడలేదు నీ మాతకు లోబడి నీకు మాత్రమే విరోధంగా పాపం చేశాను నేను అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు అంటే దేవుడికి కోపం పుడితే మనం బలర్పిస్తే దేవుడు సంతోషించడు అనే విషయాన్ని దావిది గ్రహించాడు ఆ విషయం సౌలు గ్రహించలేకపోయాడు దేవుని మాట వింటేనే దేవుడు సంతోషపడతాడు పాపం చేస్తే దేవుడు ఇష్టపడ్డు చేసిన పాపానికి వెళ్ళి బలర్పించి అయిపోయిందిలే నేను పాప పరిహారార్థ బలిచ్చాను దహన బలి ఇచ్చాను ఆ దేవుడు సంతోషపడతాలే అని చెప్పి వెళ్ళిపోతే దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని దావి గ్రహించాడు అందుకే పోయి తన కన్నీటిని కారుస్తూ దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు తను మనపెట్టి తను విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరగాలి మనస్సు నీవు చేసిన తప్పును బట్టి నువ్వు చేసిన పాపాన్ని బట్టి అవిదేతను బట్టి విరిగిపోవాలి అదే నీకు ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయములు నీవు అలక్ష్యము చేయవు దేవుడు ఏ బలిని కోరుతున్నాడు విరిగి నలిగిన మనస్సుని విరిగిన మనస్సుని పాపాలను బట్టి పశ్చాత్త పని దేవుడు కోరుతున్నాడు ఆ విషయం సౌలుకి అర్థం కాలేదు దావీదికైన దావీదికి అర్థమైన విషయము సౌలుకు అర్థం కాలేదు దేవుడు ఎటువంటి వాడో దేవుని మనస్సు ఎటువంటిదో దేవుడు ఏం కోరుతున్నాడో దావీదికు అర్థమైన రీతిగా సౌలుకు అర్థం కాలేదు దావీదు చేసిన పని మొదటిది చివరిది అదే ఆ పాపమే అందుకే దేవుడు అన్నాడు ఒక్క ఊరియా సంగతి ఎందు తప్ప ఒక ఊరియా విషయంలో తప్ప దావీ తన జీవిత దినములు అన్నింటిలో యథార్థంగా నడుచుకున్నాడు దేవుడు తనకిచ్చిన మాటలో దేనిని కూడా అతడు అలక్ష్యం చేయలేదు దేవుని మాటకు లోబడ్డని రాయబడింది అందుకే వారు మంచి సాక్ష్యాన్ని దావీ పొందుకోగలిగడే సౌలు పొందుకోలేకపోయాడు దేవుడికి పశ్చాత్తాపాన్ని పుట్టించాడు తన భక్తి వల్ల అదే భక్తి వల్ల దావీదు దేవుణ్ణి సంతోష పెట్టాడు ఏడ్చాడు కాబట్టి ఈ సందర్భాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే మనల్ని కూడా మనం పరిశీలన చేసుకోవాల ఈ సందర్భం ద్వారా ఇక్కడ జరుగుతున్న విషయం ద్వారా మనం కూడా మనల్ని మనం పరిశీలించుకోవాల మనము సౌలు కలిగిన విధానంలో ముందుకు పోతున్నామా దావీ విధానంలో ముందుకు పోతున్నామా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి సవులు అవివేకపు పనిచేశాడు సవులు దేవుని మాటికు లోబడలేదు అయిపెచ్చు దేవునికి బలర్పిస్తే సంతోషిస్తాడు దేవునికి బలరిపిస్తే శాంతిస్తాడు దేవునికి బలరిపిస్తే విజయాన్ని ఇస్తాడు అనే ధోరణిలో ఉన్నాడు కానీ దావిదలగా లేడు తను చేసిన పాపాన్ని బట్టి విరిగిపోయాడు తను చేసిన పాపాన్ని బట్టి ఎంతగానో దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నాడు దేవుని పాదాలు పట్టుకొని క్షమించమని అడుగుతూనే ఉన్నాడు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడై ఉన్నాడు మరి చూడండి ఈరోజు మనం కనుక క్రైస్తవ ప్రపంచాన్ని చూస్తే క్రైస్తవులందరినీ చూస్తే సౌలు కేటగిరీలోనే ఉంటారు అందరూ ఏదైతే సౌలు నడిపింపు ఉందో ఇష్టమే దేవునికి చేయాలని ఇష్టమే దేవునికి భయం దేవుడంటే భయమే కానీ ఆ భయము ఆ ఇష్టము దేవునికి తగిన రీతిగా ఉండదన్నట్టు దేవుడు ఏదో అడుగుతాడు అది దాని రీతిగా ఉండదు అన్నట్టు ఈరోజు అందరూ సౌలు నడిపింపులో ఉన్నారు ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలి ఉపవాసాలు ఉండాలి అన్నీ చెప్తారు మందిరానికి రావాలి వాక్యం వినాలి అన్నీ చెప్తారు గాని కానుకలు ఇవ్వాలి ఇవన్నీ చేస్తే దేవునికి ఇష్టం అని ప్రకటించే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చేయాలి అవి చేస్తే దేవుడు సంతోషిస్తాడని చేసేవాళ్ళు ఉన్నారు కానీ దేవుని మాట విని దేవునికి లోబడే వాళ్ళు ఎవరూ లేరు దేవుని మాట విని దేవునికి లోబడి దేవుని ప్రణాళిక నెరిగి దేవుని చిత్త ప్రకారంగా ముందుకుపోయే వాళ్ళు ఎవరూ లేరు తాము చేసిన తప్పును బట్టి తమ కఠిన హృదయాన్ని బట్టి తమ పాయకిన మాటలను బట్టి విరిగే వాళ్ళు ఎవరూ లేరు నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నేను ఇట్లాంటి మాటలు మాట్లాడాను లేక ఇట్లా నేను ద్వేషించాను నేను ఇలా ఉన్నాను అని వెళ్ళి దేవుని దగ్గర మోకరించి ఉపవాసాలు వాళ్ళు ఎవరూ లేరు దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తపడే వాళ్ళు ఎవరూ లేరు అటువంటి పరిస్థితులు ఎవరూ లేరు నేను కానుకలిస్తున్నాను కదా నేను గంటసేపు ప్రార్థన చేస్తున్నాను కదా నేను అది చేస్తున్నాను కదా నేను దేవుని సేవ చేస్తున్నాను కదా దేవుని పని చేస్తున్నాను కదా అని సమర్థించుకుంటూ దేవుని మాట వినకుండా లోబడకుండా జీవించే వాళ్ళు కంటికి అందరూ కనిపిస్తారు అందరూ వాళ్ళే అందరు కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళే అంతేగాని దేవుని ఉద్దేశం ఏంటిది అనే ప్రణాళికలు దేవుని ప్రణాళిక ఏంటిదని గ్రహించే లేరు చూడండి అటువంటి రీతిగా మనం ఉండకూడదు దేవుడు బలుని బట్టి సంతోషించడు దేవుడు మనం చేసేటువంటి పరిచర్యను బట్టి సంతోషించడు దేవుడు మనం చేసేటువంటి ఆరాధనలు బట్టి సంతోషించడు దేవుడు మనం చేసేటువంటి ప్రార్థనలు బట్టి సంతోషించడు నువ్వు అన్న ఆస్తి మొత్తం తీసుకెళ్ళి దేవునికి ఇచ్చినా దేవుడు సంతోషించడు దేవుడు నువ్వు మాట వినకపోతే దేవుడు సంతోషించడు దేవునికి లోబపడకపోతే దేవుడు సంతోషించడు దేవుని చిత్తాన్ని నువ్వు కనుగొని దాని ప్రకారంగా చేయకపోతే దేవుడు సంతోషించడు నువ్వు ఏ విషయంలో తప్పిపోతున్నావో కనుగొని దేవుని దగ్గరికి వచ్చి ఏడవకపోతే దేవుడు సంతోషించడు దేవుడు ఆనందించడు దేవుడు అంగీకరించడు పైపేర్చు ఏం చేస్తాడు అనంటే దేవుడు పశ్చాత్తపడతాడు ఎందుకు వీళ్ళని నేను ఎందుకు వీళ్ళకి నేను అభిషేకం ఇచ్చాను ఎందుకు నేను వీళ్ళని కోరుకున్నాను ఎంతోమంది లోకంలో ఉన్నారు గొప్ప ధనవంతులు పెద్ద పెద్ద వాళ్ళు మరి ఇంతమంది ఉండగా నేను వెర్రి వాళ్ళ నేను వీళ్ళను ఏ గుర్తింపు లేని వాళ్ళని వీళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు కూడా అదే రీతిగా తయారవుతున్నారు దేవుడు పశ్చాత్తాపడతాడు అటువంటి పని మన జీవితంలో ఎప్పుడు కూడా చేయకూడదు మనం చేస్తున్న తప్పులను బట్టి దేవుని దగ్గర మొరపెట్టాలా మనం చేస్తున్న తప్పులను బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడాలా మన జీవితంలో ఉన్న అవిధేతలను బట్టి దేవుని దగ్గర ఏడవాలి అంతేగాని గ్రహించకుండా మేము ఏం చేస్తున్నామో కూడా గ్రహించకుండా శ్రమలు దేవునికి బలరిపిద్దాం ఎందుకు వస్తాయి శ్రమలు ఎవరికైనా ఏదో అవిధేత ఉంటేనే వస్తాయి దేవుడు రేపితేనే వస్తాయి నిను ఈ బల అర్పిస్తే దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు నేను బలంలో పాల్పొంతే దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు నేను గంటలు కూర్చొని చేస్తే దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు అని అంటే చూడండి అది దేవునికి ఇష్టమైంది కానే కాదు ఎందుకు నా జీవితంలో ఇవి లేదంటే ఎందుకు నా జీవితాలు ఇటువంటి కలుగుతున్నాయి ఎందుకు నా జీవితంలో ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటి దేవుడి ప్రణాళిక నేను తప్పు చేశానా లేదంటే దేవుడు మహిమ కొరకు రాబోతుందా పరిశీలించి దాని ఉండకపోతే చూడండి మనము దేవునికి ఇష్టమైనటువంటి వారము కానేగాం పౌలుకి బర్ణంబాకి పౌలకి స్త్రీలకి ఇద్దరికి శ్రమ వచ్చింది జైల్లో వేశారు తీసుకెళ్ళి ఏం చేశారు వాళ్ళు దేవుని స్థుతించారు ఆరాధించారు ఎందుకు వారికి వచ్చిన శ్రమ దేవుని మహిమ నిమిత్తమై వచ్చిన శ్రమ వారికి వచ్చిన శ్రమ దేవుని పనిచేస్తే వచ్చిన శ్రమ దేవునికి చూడండి సంపూర్ణ విధేయత కలిగి దేవుని మాటకు లోబడితే వచ్చిన శ్రమ దాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉంది అదే పోయి దావిదు చేశాడు తప్పు దాన్ని బయట తన కుమారుడు చనిపోయాడు పోయి అలా దేవుని దగ్గర ఏడవకుండా ఆరాధిస్తే దేవుడు దుఃఖపడతాడు దేవుడు దుఃఖపడతాడు దేవుడు బాధపడతాడు కాబట్టి చూడండి మన జీవితంలో దేవుడు ఎటువంటి ప్రణాళికను కలుగున్నాడో అది మనం చేయకపోతే అది ఆయన కనుక్కొని దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళకపోతే దేవుని మాటకు లోబడకపోతే ఎన్ని బలులు ఇవ్వు ఎంత చేయి వ్యర్థమైనవి దేవుడు లెక్ష పెట్టడు దేవుడు చూడడు అదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అదే ఇక్కడ మనం కనపడతా ఉంది దేవుడు అన్నాడు ఇరిమియా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇరిమియా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై వచనంలో నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున అంటే ఎప్పుడైతే నేను ఐగుప్తు దేశం నుంచి మీ పితరులు ఎవరైతే ఉన్నారో మోషితో పాటు బయటకు వచ్చిన వాళ్ళందరినీ రప్పించిన ఆ దినమున నేనేం చెప్పానంటే చూడండి ఆయన మాట్లాడుతున్నాడు దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో ఏ వారితో చెప్పలేదు మీరు నాకు బలులు ఇవ్వండి దహన ఇవ్వండి అని నేను ఒక్క మాట కూడా వాళ్ళతో అనలేదు అంటున్నాడు దేవుడు అటు వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు ఏం దేవుడు అటువంటి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ కూడా ఇవ్వలేదు మీ పితరులకి ఐగుప్తి దేశం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత బానిసత్వం నుంచి తీసుకొచ్చిన తర్వాత నేను వారికి ఏ ఆజ్ఞ కూడా ఇవ్వలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి తిని ఏమాజ్ఞది ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై మీరు నాకు జనులై మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞా పెంచుచున్న మీరు నడుచుకొనుడి స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు ఇస్ ప్రజలకి నేను మీ పితరులను పిలిపించిన దినమున దహన బలి గురించి కానీ బలిని గురించి కానీ నేను చెప్పలేదు నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు నేను ఇచ్చిన ఆజ్ఞ ఏంటిదనంటే ఒకే ఒకటి ఏంటిదనంటది మీకు దేవుడిగా ఉండాలి మీరు నాకు ప్రజలుగా ఉండాలనంటే మీరు నా మాటలు అంగీకరించాలి మీరు నా మాటకు లోబడాలి మీరు నడుస్తున్న మార్గంలో మీరు వెళ్తున్న దేశంలో మీకు క్షేమము కలగాలి అనంటే నేనేదైతే మార్గాన్ని మీకు బోధిస్తున్నానో మీ ఏదైతే మార్గాన్ని మీకు ఆజ్ఞాపిస్తున్నానో ఆ మార్గంలోనే మీరు నడవాలి ఈ ఆజ్ఞ తప్ప నేను ఏ ఆజ్ఞ మీకు ఇవ్వలేదు మీ పితరులకి ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇస్రాయిల్ ప్రజలకి ఈ మాట హిర్మియా ప్రవర్తన ద్వారా ఎందుకైనా దహన గురించి బరుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు ఎందుకు నేను అసలు చెప్పలేదు అవి నాకు వద్దని ఎందుకంటున్నాడు అనంటే ఇస్రాయిల్ ప్రజలు అన్నీ చేస్తున్నారు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారు సహన బలు అర్పిస్తున్నారు నియామక కాలాలు అర్పి నియామక కాలాలు పాటిస్తున్నారు దేవుడికి ఇవ్వాల్సిన ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ దేవుని మాట మాత్రం వినడం లేదు దేవుని ఆగ్నికు మాత్రం లోబడడం లేదు దేవుని దగ్గర మాత్రం రావట్లేదు మరి అన్నీ ఉన్నాయి వాళ్ళ జీవితంలో విశ్రాంతి దినం ఉంది పనులు ఉన్నాయి నియామక కాలాలు ఉన్నాయి ప్రార్థనలు ఉన్నాయి మందిరం ఉంది అన్నీ ఉన్నాయి లేని ఏదైనా ఉంది అనంటే దేవుని మాటకు లోబడడం అదొకటే వాళ్ళ జీవితంలో లేదు అందుకే దేవుడు మాట్లాడతాడు యశగ్రంథం మొదటి అధ్యాయంలో పదకొండ వచ్చినం యశగ్రంథం మొదటి అధ్యాయం పదకొండ వచనంలో యహోవశాలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకేలా చెప్తున్నాడు దేవుడు విస్తారంగా మీరు బలు అర్పిస్తున్నారు కదా నాకెందుకు ఈ బలు నాకేం అవసరం ఉంది వీటితోటి నేను ఏం చేసుకుంటాను ఈ బలు నాకు ఎందుకు ఇవి దహనబల్లగు పొట్టెలను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను కోడెల రక్తం అయినను గొర్రెపిల్లల రక్తం అయినను మేకపోతుల రక్తం నాకు ఇష్టం లేదు నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుతున్నారే నా ఆవరణములు తొక్కుటొక్కు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు చూడండి దేవుడు కఠినంగా మాట్లాడుతున్నాడు మీ బలు నాకెందుకు అవేవి నాకు ఇష్టమైనవి కావు అసలు మీరు నా సన్నిధికి వస్తున్నారు మిమ్మల్ని రమ్మంది ఎవరు ఎందుకు వచ్చారు సన్నిధికి అని అడుగుతున్నాడు దేవుడు ఎందుకనంటే విసిగిపోయాడు దేవుడు విసిగిపోయాడు దేవుడు చిరాకు వచ్చింది దేవునికి ఎందుకు మందిరానికి వస్తారు ప్రార్థనలు చేస్తారు దేవునికి మూర పెడతారు బలులు అర్పిస్తారు అర్పణలు అర్పిస్తారు అన్ని చేస్తారు బయటికి వెళ్ళి యథావిధి జీవితం ఆ తర్వాత కాసేపు మొక్కుతారు ఆ తర్వాత బయలు దగ్గర కాసేపు మొక్కుతారు ఆ దేవతకి ఈ దేవతకి మొక్కి చూడండి దేవునికి రోషాన్ని బుట్టించారు ఇస్రాయల్ ప్రజలు దేవునికి రోషాన్ని పుట్టించారు అపవిత్రమైన పనులు చేస్తారు అపవిత్రమైన మాటలు మాట్లాడతారు హృదయం మీద ద్వేషం నింపుకుంటారు వాటికి వీటికి మొక్కుతారు మరి ఇవన్నీ చేసి తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి కనబడితే దేవుని సన్నిధికి వచ్చి బలు నరిపిస్తే ప్రార్థిస్తే దేవుడు అడుగుతున్నాడు ఎవరు రమ్మన్నారు నేను నీ బలు నాకెందుకు మీ నైవేద్యం వ్యర్థం అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పనము అది నాకు అసహ్యాన్ని పుట్టిస్తున్నాను చూస్తేనే నాకు అసహ్యం వేస్తా ఉంది దాన్ని తేదు తేవద్దు అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుతున్నవి పాపులు గుంపుగూడిన ఉత్సవ సమాజమును నేను ఓచ్చజాలను విశ్రాంతి దినాలు సమాజ కూట ప్రకటనలు అన్నీ జరుగుతున్నాయి ఇరంతా గుంపు కూడా కానీ మీ గుంపు నేను సహించలేకపోతున్నాను ఎందుకు మీరందరూ పాపం చేసిన వారి ప్రజలతో దేవుడు కఠినంగా చెప్తున్నాడు మీ అమావాస్య ఉత్సములు నియామక కాలములు నాకు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక విసికి ఉన్నను మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు ఏషియా ప్రవక్త ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు ఎందుకు అనంటే వారు బలి తప్ప ఏది దేవునికి ఇవ్వడం లేదు వాళ్ళు అర్పణలు దేవుడికి ఇవ్వడం లేదు దేవుని మాటకు లోబడడం లేదు అందుకే దేవుడు విసిగిపోయి దేవుడికి విసుగు వచ్చి కోపముతోటి మాట్లాడుతున్న మాటలు ఇవి ఈరోజు మనుషులు కూడా అంతే ఆదివారానికి వస్తారు భక్తి కలిగి ప్రార్థనలు చేస్తారు ఆరాధిస్తారు మన కానుకలు ఇస్తారు చేస్తారు తిరిగి మళ్ళీ బయటికి వెళ్తే అదే జీవితం అదే పాత జీవితం ఏ మార్పు ఉండదు మాటలో మార్పు ఉండదు ఆలోచనలో మార్పు ఉండదు హృదయంలో ఉండేవాటి వాటిల్లో మార్పు ఉండదు ద్వేషము మనుషులతో గర్వము ఎన్నో ఉంటాయి మళ్ళీ తిరిగి వస్తారు ప్రార్థన చేస్తారు శ్రమలు వస్తే ఉపవాసాలు అంటారు ఆరాధనలు అంటారు బలలు అంటారు అంటారు చూడండి దేవుడికి ఇవేవి కూడా ఇష్టమైన లేనివి వైపే చానికి బుట్టిస్తాయి ఏ రీతి కంటే సవులు పశ్చాత్తాపాన్ని దేవుడు అదే రీతిగా మనం అర్పణలు దేవునికి ఇష్టమైనవి కావు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట వింటేనే ఆయన సంతోషపడతాడు తప్ప ఆయన మాటకు లోబడితే ఆయన సంతోషపడతాడు తప్ప ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన ప్రణాళికను గ్రహించి ఆయన ప్రణాళికల ప్రకారంగా ఆయన మార్గంలో పోతేనే సంతోషిస్తాడు తప్ప బలుల్ని బట్టి కాదు బలుల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు అనేది సౌలు మైండ్ సెట్ సౌళ్ళలో ఉన్న ఆత్మ చెప్పేది ఆ మాట ఎందుకు దేవుని మాట విని సౌలు యుద్ధానికి వెళ్ళాడు దేవుని ఆ యుద్ధాన్ని చేస్తున్నాడు దురాత్మ వచ్చింది దానిలోకి ఏమని ఆ కోడి జూడు ఆ గొర్రెని చూడు ఎంత బాగుందో అది అర్పిస్తే దేవుడు సంతోషపడతాడు అది అర్పిస్తే దేవుడు ఆనందిస్తాడు ఆయన దురాత్మ బోధిస్తే చెప్పిన మాట చేయకుండా వేరే దాని వేరే రోట్లోకి వెళ్ళిపోయాడు ఈరోజు మనం కూడా అంతే మనం ఎలా ఉంటుందంటే ఇవన్నీ చేస్తాం మనకి గ్రహింపు ఉండదు అన్ని రకాల పనులు చేస్తాం అన్ని రకాలైనటువంటి అర్థమైన మాటలు బలుకుతాం హృదయంలో ద్వేషం ఉంటుంది సమాధానం ఉండదు మన జీవితాలన్నీ దేవునికి దూరంగానే ఉంటాయి మళ్ళీ మనకేం చెప్తాం ఒక గంట కూర్చో పొద్దుని సాయంత్రం ఉపవాసం చేయి దేవుడు ఎందుకు దేవుడు సంతోషిస్తాడు దేవుడికి బలాన్ని ఇస్తాడు దేవుడికి విజయాన్ని ఇస్తాడు దేవుని మాట వినకుండా ఎన్ని చేసినా అర్థమే చూడండి ఈరోజు క్రైస్తవంలో జరుగుతుంది అంత అంతే ప్రతి ఒక్కరు దేవుని చిత్తం దేవుని చిత్తం అని మాట్లాడతారు పాపం చేసేవాడు కూడా దేవుని చిత్త ప్రకారంగానే చేస్తున్నాను అంటాడు విసుగస్త చూసినప్పుడు చాలా యూట్యూబ్లో చూస్తాం దేవుని దేవునికి దేవుని చిత్త దేవునికి మహిమకరంగా జరిగినాయి అంటారు ఎక్కడ జరిగినాయి దేవునికి మహిమకరంగా ఎక్కడుంది దేవుని చిత్తం అక్కడ వాళ్ళు చేసేది అంత తెలియదు కానీ చూపించేది మాత్రం భయంకరంగా చూపిస్తారు మేమింతమందికి చేస్తాం మేమంతమందికి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని భయంకరంగా చెప్పుకుంటారు యసుప్రభు ఏమన్నాడు నువ్వు కుడి చేత్తో చేసేది అడని చేతికి కూడా తెలియదు అన్నాడు అంత రహస్యంగా నువ్వు చేసే కానుకలు ఉండాలి అని చెప్తారు దేవుడు యసుప్రభు చెప్పాడు నువ్వు కుడి చేత్తు చేసేది అడని చేతికి కూడా తెలియకూడదు అది దేవుని మాట మరి ఈ రోజు బహిరంగంగా చాటింపేస్తూ దేవుని చిత్తాన్ని మేము నెరవేర్చామని చెప్పుకుంటారు ఏది దేవుని చిత్తం నువ్వు ఉపవాసం చేసే సంగతి నీ పక్కన కూడా దేవుడు చెప్తుంటే నువ్వు ఉపవాసం చేసే సంగతి ఎవరికి తెలియకూడదు రహస్యంగా ఉండాలి నీ ముఖం వికారంగా పెట్టుకోవద్దు దేవుడు ఎవరికి తెలియకుండా సంతోషంగా కనబడుతున్న ఉపవాసం చేయమంటే ఈరోజు నేను ఉపవాసం చేస్తున్నానని గంభీరంగా చెప్పుకుంటారు దేవుని చిత్త ప్రకారంగా అని చెప్తారు మళ్ళీ దేవుని చిత్తం అక్కడ దేవుని మాట వినకుండా దేవుని వాక్యానుసారంగా చేయకుండా నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి సంతోషపడితే అది సౌలు నడిపింపు కాదా అది సౌల్లో ఉన్న ఆత్మ కాదా సౌల్లో ఉన్న ఆత్మ కాదా అది దేవుని మార్పుని ధిక్కరించవు దేవనారిని పాటించలేదు పైపేసి అని చెప్తున్నావు నేను దేవుని చిత్తాన్ని చేశానని చెప్తున్నావు ఈరోజు అందరూ వాళ్ళని తైపో తయారైపోయినారు కాబట్టి మనం గ్రహించాలా ఏసు ప్రభు చెప్తాడు మీరు విందులు చేసేటప్పుడు గుడ్డి వాళ్ళని అంగహీనుల్ని వా భేద వాళ్ళని పిలవండి ధనవంతుడి మీ పొరుగు మిత్రుల్ని స్నేహితుల్ని ఎవరిని పిలవద్దు బంధువులు ఎవరిని పిలవద్దు అంటాడు ఈరోజు కూడికలు పెడతారు లక్షలకు లక్షల ఖర్చులు పెడతారు దేవుని చిత్తం అంటారు మళ్ళీ వ్యర్థమైన పెడతారు తినిపోతారే తప్ప ఏడుకు ఒక రూపాయి పెట్టేది ఉండదు మళ్ళీ దేవుని చిత్తం అంటారు ఎక్కడుంది దేవుని చిత్తం ఎక్కడ జరుగుతుంది దేవుని చిత్తం చేసే చేస్తారు దేవుని దగ్గరికి రారు దేవునికి లోబడరు దేవుని మాట వినరు శ్రమలు వస్తే బళ్ళు అంటారు బలలో పాల్పోతే శ్రమలు పోతాయి అంటారు ఎక్కడుంది దేవుని చిత్తం లేదు దేవుని చిత్తం లేదు దేవుని ఉద్దేశం లేదు మనకు మనం అలా అనుకుంటున్నాం ఎందుకు అనంటే సౌలులో ఉన్న ఆత్మ మనకు అట్లా చెప్తుంది కాబట్టి దేవుని ఆత్మ నడిపిస్తే ఏం చెప్తుంది పాపమును గురించి లోకమును గురించి మనల్ని ఒప్పింపజేస్తుంది దేవుని ఆత్మ ఎందుకు దా కన్నీరు విలవిల్లాడుస్తూ ఏడు పరుపు కూడా కొట్టుకుపోతుందన్నాడు అనంటే అతనిలో ఉన్న దేవుని ఆత్మ తొలగిపోలేదు అతనిలో పరిశుద్ధాత్మ ఉంది అందుకే యాభై కీర్తనలో ప్రార్థన చేస్తాడు నాలుగు ఉన్న పరిశుద్ధాత్మను తొలగించకము దాని ఉన్న పరిశుద్ధ ఆత్మను నాకు దూరము చేయకము తొలగించుకుము అని ఉంటుంది అంటే అతను దేవుని ఆత్మ ఉంది పాపం చేసిన ఆ ఆత్మ ఏం చెప్తుందంటే ఒప్పుకోమంటుంది ఆత్మ ఏం చెప్తుంది యాడవమంటుంది పశ్చాత్తాపడం అంటుంది నుంచి ఆ చేయొద్దంటుంది దేవుని కనికిరాన్ని వేయడం అంటుంది అంతేగాని దేవుని దగ్గర ఆరాధన చేయి దేవునికి బళ్ళు అర్పించు అని చెప్పలేదు ఆత్మ పాపమును గురించి ఒప్పిస్తూ ఉంది తను చేసిన ప్రతి పనిని బట్టి తను పనిన కుయుక్తుల్ని బట్టి ఏడుస్తున్నాడు ఇంత దరిద్ర పని నేను ఎందుకు చేశాను నా జీవితంలో అని ఇంత పనికి ఇంత నీచమైన కార్యం జీవితంలో నేను ఎలా చేశానని చెప్పి ఏడుస్తున్నాడు దావేదు నాకేదో శిక్ష వస్తుందనో నాకేదో వస్తుందని కాదు ఇటువంటి నీచమైన కార్యలు దేవుని బిడ్డగా నేను ఎందుకు చేశాను దేవుని ఆత్మ కలిగినటువంటి వాణి దేవుని కనికరం కలిగినటువంటి వాడిని దేవుని నడిపింపు కలిగినటువంటి వాణ్ణి ఎందుకు చేశానని ఏడుస్తూ ఉన్నాడు ప్రతీది తలుచుకుంటున్నాడు ప్రతీది గుర్తు చేసుకుంటున్నాడు కుమిల్లి కుమిల్లి కుమిలి ఏడుస్తున్నాడు అందుకే అందుకు అంత కన్నీరు వచ్చింది ఉట్టిగానే వస్తుంది ఆ కన్నీరు ఆయనలో ఉన్న ఆత్మ అలా నడిపిస్తుంది అతన్ని అంతగా ఏడ్చేలా చేసింది అందుకే దేవుడు అతన్ని క్షమించగలిగాడు అందుకే దేవుడు అతన్ని ద్వారా ఈ లోకానికి వచ్చాడు కానీ సౌల్లో ఉన్న ఆత్మ అంటే చెప్పదు సౌల్లో ఉన్న ఆత్మ దురాత్మది అది చెప్పదు అదేం చెప్తుంది అర్పణలు అర్పించమంటది దేవుని మాటకు లోబడద్దని చెప్తుంది కఠిన పరుస్తుంది కాబట్టి దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని తీసుకొచ్చిన దినంలో నేను బలుల గురించి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు ఒక్కటే ఒకటి నేను ఆజ్ఞ ఇచ్చాను మీరు నా మాటలు అంగీకరిస్తేనే నేను మీకు దేవుడిని మీరు నాకు ప్రజలు నేను మార్గంలో నడిస్తేనే మీకు క్షేమం నేను చూపించే మార్గంలో మీరు పోతేనే మీకు క్షేమం దాన్ని కాదని మీరు కనుక చేస్తే మీరు నా ప్రజలు కాదు మీకు క్షేమము ఉండదని దేవుడు డైరెక్ట్ గా చెప్పాడు ఎందుకు అనంటే దేవుడికి అన్ని బనులు ఇస్తున్నారు కానీ వారి జీవితాన్ని వాళ్ళు దేవునికి ఇవ్వలేరు అదే ఈరోజు నాకు నీకు నాకు కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఏంటిదా ఆజ్ఞ నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ జ్ఞానముతో దేవుణ్ణి ప్రేమించమని చెప్పాడు మరి దానికి రుజువు ఇదే కదా ప్రాముఖ్యమైనది మొట్టమొదటిదైన ఆజ్ఞ అని చెప్పేసి ప్రభు చెప్పాడు మరి దానికి రుజువు దేవుని ఆజ్ఞకు మనం లోబడుతున్నామని దేవుడు మనల్ని ఏమి చెప్పలేదు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిదంటే దేవుణ్ణి ప్రేమించమన్నాడు అంతే నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించమన్నాడు నీ పూర్ణ దేవుణ్ణి ప్రేమించమన్నాడు అదే మనకిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ దేవుని ఆజ్ఞ మరి దాన్ని మనం చేస్తున్నామనే దానికి రుజువు ప్రార్థన తర్వాత ఆరాధన తర్వాత మిగతావన్నీ తర్వాత పరిచర్య తర్వాత మిగతావన్నీ పక్కకు పెట్టేసాయి మొట్టమొదటి ఆజ్ఞను మనం పాటిస్తున్నామా అవన్నీ తర్వాత వస్తాయి ప్రార్థన కావచ్చు ఆరాధన కావచ్చు పరిచయం కావచ్చు ఏదైనా కానీ అవన్నీ తర్వాత వస్తాయి కానీ మొట్టమొదటి చెప్పింది ఏంది దేవుణ్ణి ప్రేమించమని మరి దేవుణ్ణి ప్రేమిస్తే రుజువు అదే చెప్పాడు ఆయన యోహన్ యోహన్ భక్తుడు యోహన్ రాసిన పత్రికలో యోహన్ స్వార్థ పద్నాలుగోదయం ఇరవై మూడో వచనం యోహన్ రాసిన స్వార్థ పద్నాలుగోదయం ఇరవై మూడవ వచనంలో ఏసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గై అంటే దేవునికి నువ్వు ప్రేమిస్తున్నావు దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అనే దానికి రుజువే ఏదైనా ఉంది అనంటే అదిదే ఏంటిది అది ఆయన మాట గైకుంఠం నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేను ఉపవాసాలు ఉంటున్నాను కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేను పరిచయం చేస్తున్నాను కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనల్ని అనుకుంటే మోసపోయినట్టే ఆయన మాట వినాలి ఆయన మాట అంటే ఏంటిది మన హృదయంలో దో ఏటువంటి కల్ కల్మర్షం మన హృదయంలో ఉండకూడదు ఎటువంటి దేవుని వాక్య వ్యతిరేకమైన మన జీవితంలో ఉండకూడదు దేవుని మాటకు సంపూర్ణ విధేయత మనం చూపించాల దేవుడు నడిపించిన మార్గంలో మనం నడవాల అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన మాట వినే వారంగా మనం ఉండాల ఆయన నడిపించిన త్రవలో నడిచే వారంగా మనం ఉండాలి ఆయన ప్రణాళిక ఏంటిదో ఆయన ఉద్దేశం ఏంటిదో మనం గ్రహించే వారంగా ఉండాలా అది గ్రహించకుండా మనం ఏమి చేసినా అవన్నీ అవివేకపు పనులు అని సమూహాలు చెప్పాడు అదే పౌలు భక్తులు కూడా చెప్తాడు పది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో పదిహేను నుంచి పదిహేడు వరకు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వరకు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోని సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూస్కోండి దినములు బాగలేవు అన్ని మనుషులంతా భక్తి లేనటువంటి వాళ్ళు పాపంలో ఉన్నటువంటి వాళ్ళు దినాలు బాగలేవు కాబట్టి ఏం చేయాలా మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోమన్నాడు జ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండండి అజ్ఞానులు ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు బుద్ధి జ్ఞానము సర్వసంపదులు అన్ని యేసు ప్రభు దగ్గర ఉన్నాయి ఏసు ప్రభుని అంగీకరించలేదంటేనే జ్ఞానం లేదని అర్థం ఎందుకు లోకంలో మనుషులు జ్ఞానవంతులు అని చెప్పుకుంటారు ఏమని నేను పలాంది సాధించాను పలాది కనిపెట్టాను పలాంది ఎక్స్ప్లోర్ చేస్తారు ఏవో చెప్పుకుంటారు సైంటిస్టులని అదేది జ్ఞానం కాదు అది వ్యర్థమైన జ్ఞానం ఏసు ప్రభుని అంగీకరించడమే మొదటి జ్ఞానం అదంటున్నాడు అజ్ఞానులు ఎవరు అంటే ఏసు ప్రభుని అంగీకరించినటువంటి వాడు వారిలాగా మీరు ఉండకండి జ్ఞానం కలిగి నడుచుకోమన్నాడు ఎందుకు అనంటే నా ప్రజలు జ్ఞానము లేకయే నశించరు అని ప్రభు చెప్పాడు కాబట్టి జ్ఞానం కలిగి జాగ్రత్తగా నడుచుకోండి ఇందు నిమిత్తము ఎందు నిమిత్తము మీరు జ్ఞానుల వల్లే నడుచుకోవాలి అనంటే ఏం చెప్తున్నాడు మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనడి మీరు అవివేకులు కావద్దు ఇంతకు సౌలు చేసిన పని అదే దేవుని చిత్తాన్ని అరగకుండా దేవుని ఉద్దేశాన్ని గ్రహించకుండా అవివేకపు పని చేస్తాడు బలిష్టి బలిష్ట దేవుడు శాంతిస్తాడు బలిష్ట దేవుడు సంతోషిస్తాడని అవివేకపు పని చేశాడు చూడండి ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని అన్నాడు ప్రభు చిత్తం ఎరగకుండా దేవుని ప్రణాళిక తెలియకుండా మనం ఏమి చేసినా అదంతా అవివేకమైనది అవివేకపు పనులే కాబట్టి మనం ప్రభు చిత్తాన్ని గ్రహించే దాంట్లో మనం ముందుండాలం పరిశుద్ధత కలిగి ఉండడం దేవుని చిత్తం ఇతరులను క్షమించడం దేవుని చిత్తం దేవుని పని చేయడం దేవుని చిత్తం దేవుని సువార్త చెప్పడం దేవుని చిత్తం కనికరం చూపించడం దేవుని చిత్తం భేదలను కనికరించడం దేవుని చిత్తం అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అనంటే దేవుని వాక్యం ధ్యానించినప్పుడు తెలుస్తాయి దేవుడు ఏం ఆశిస్తున్నాడో మన నుంచి ఎప్పుడు తెలుస్తాయంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే తెలుస్తాయి దేవుని వాక్యంతో మన జీవితాన్ని పోల్చి చూసుకుంటే తెలుస్తాయి ఎందుకు ఈరోజు మనుషులు అన్నీ చేస్తూ కూడా మేము దేవుని చిత్తాన్ని దేవునికి వ్యతిరేకంగా చేస్తూ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ కూడా ఎందుకు వాక్యంతో పోల్చుకో ఎందుకు వాళ్ళు దేవుని చిత్తాన్ని జరిగించవని అంటున్నారు అనంటే దేవుని వాక్యంతో తమ జీవితాలు పోల్చుకోరు ఈ నేను చేసే పని దేవుని వాక్యానుసారంగా ఉందా పోల్చుకోరు ఈ నేను చేసేది దేవుని వాక్యానుసారంగా ఉందా పోల్చుకోరు నువ్వు అన్ని గంభీరంగా ప్రగల్భాలు చెప్తూ నేను దేవుని చిత్తాన్ని జరిగించాను అనంటే దేవుడు ఏం చెప్పాడు అది కాదు కదా దేవుడు చెప్పింది లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఆడంబరాలు చేస్తూ భేదవాళ్ళకు ఒక రూపాయి ఇవ్వవు బోధవాళ్ళకు ఒక రూపాయి సహాయం చేయవు నేను దేవుని కొరకు దేవుడు నా జీవితంలో చేసిన మేలుకి నేను దేవుడికి కృతజ్ఞత అర్పించానంటే ఎక్కడర్పించావు ఎక్కడర్పించావు ఎప్పుడు తెలుస్తుంది నువ్వు దేవునికికరంగా చేసినావని దేవుని వాక్యంతో పోల్చుకుంటే కాబట్టి దేవుని చిత్తం మనం దేవుని ఉద్దేశం తెలుసుకోవాలంటే ఈ వాక్యం ధ్యానించి మనల్ని దేవుడు ఏం చేయమంటున్నాడో అది చేస్తే తెలుస్తాడు దీన్ని దూరం పెట్టి మనం ప్రార్థన చేసి ఉపవాసాలు చేసి దేవునికి గంభీరంగా చేస్తే ఏది కూడా దేవునికి అంగీకారంగా ఉండదు అనుదినం మన జీవితాన్ని ఒక కులమానం లాంటిది బైబుల్ చెక్ లిస్ట్ లాంటిది బైబల్ అద్దం లాంటిది బైబుల్ మన స్థితిగతుల్ని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది కాటాలో తీసుకెళ్లి వంద గ్రాముల వస్తువులు వేస్తే గ్రాములనే చూపిస్తుంది అంతేగాని వంద గ్రాములు వేస్తే ఇక్కడ రెండు చూపించదు ఎంతుందో అంతే చూపిస్తుంది అద్దంలో మన ముఖం ఎలా ఉందో అలాగే చూపిస్తుంది ఈ రోజు వచ్చిన ఏ టెక్నాలజీస్ అన్నీ మనిషి కలిపి జరిపేవాడు మనిషి మనిషి ముఖాల్ని జరుపుతాడు మనుషుల్ని జరుపుతాడు అన్నిటినీ జరుపుతాడు మంచి అద్దాన్ని పెట్టుకొని చూస్తే మన ముఖం ఎలా ఉందో అలానే కనపడుతుంది ఎక్కడ గుంటుందో కనపడుతుంది ఎక్కడ మచ్చ ఉందో కనపడుతుంది ఎక్కడ ఏది బాగలేదో కనపడుతుంది అంతేగాని మనుషులు చేసిన ఏ టెక్నాలజీ మధ్యలో పెట్టి చూస్తే ఏ మన ముఖం మీద కనపడదు ఈరోజు మనుషులందరూ అట్లనే ఉన్నారు మనుషులందరూ బంధకాల్లో ఉన్నారు ఎందుకు అనంటే మనిషి పాస్టర్ అనే ఒక ఏ మధ్యలో వచ్చింది ఏం చెప్తారు వీళ్ళు పాపాని గురించి చెప్పరు దేవుని చిత్తాని గురించి చెప్పరు దేవుని ఉద్దేశాన్ని చెప్పరు ఏదైతే అయితే ఏ మొఖాల్ని మార్చేస్తూ ఉంటుందో అట్లా వాక్యాన్ని మార్చేస్తూ ఉంటారు ఎక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఎవరు వాళ్ళ దగ్గర ఉండరు కాబట్టి సంగాలు ఖాళీ అయిపోతాయి కానీ చెప్పరు ఎందుకు చెప్పరు అనంటే మభ్య పెడతా ఉంటారు బాగానే ఉంది బాగానే ఉందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లయితే ముఖానికి రంగులు పోస్తుందో ఎట్లాగైతే లేని అని పెడతా ఉంటుందో అట్లా పెడతా ఉంటారు వీళ్ళు కూడా హాస్టల్ కలద్దీ మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడూ చూడకూడదు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చూడాల మనం అప్పుడే మన లోపాలు బయటపడతాయి అందుకే అన్నాడు ప్రభు యొక్క చిత్తం గ్రహించుకోండి నీ మొఖాన్ని వ్యాల్స్టీజ్ గా చూస్తే అప్పుడు మీ అచ్చలు కనపడతాయి అలా కాకుండా మనుషుల ముఖాల్లో నుంచి చూస్తే మనుషుల ఉద్దేశాల్లో చూస్తే ఏం అర్థం కాదు కాబట్టి ప్రభు చిత్తాన్ని మనం గ్రహించాల ప్రభు యొక్క ప్రణాళికను మనం గ్రహించాలి అప్పుడే దేవునికి మహిమొస్తుంది దేవుడు ఉద్దేశించిన ప్రకారంగా మనం నడిస్తేనే దేవునికి మహిమొస్తుంది లేదంటే దేవుడు పశ్చాత్తాపడతాడు ఎందుకు ఎందుకున్నానా దేవుడు బాధపడతాడు చూడండి అదే పలు భక్తుడు కొలసీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదో వచనంలో అని చెప్తున్నాడు పలసిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదో వచనంలో మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు ఎలా ఉండాలంట మనం ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు ప్రతి సత్కార్యంలో సఫలు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోష ఏం చెప్తున్నాడు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారిగా మనం ఉండాలి ప్రతి సత్కార్యంలో సఫలం అవ్వాలి విఫలం కాకూడదు తర్వాత దేవుని విషయమైన జ్ఞానం ముందు పొందాలి దేవుని గురించి తెలుసుకోవాలి అన్ని విషయాలలో అన్ని విషయాలలో మన వ్యక్తిగత జీవితం కావచ్చు సేవా జీవితం కావచ్చు ఉద్యోగ జీవితం కావచ్చు ఏదైనా కానీ అన్ని విషయాలలో ప్రభువును సంతోష పెట్టే వారంగా మనం ఉండాలి ఫస్ట్ ఫస్ట్ అదే చెప్తున్నాడు ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారుగా ఉండాలి దేవుని చిత్తాన్ని గ్రహించి చేయకపోతే మనం జీవితంలో చేసింది శూన్యం మన జీవితం నిష్ఫలమైంది కాబట్టి ఆ రీతిగా ఉండాలని దేవుడు ఇష్టపడటం లేదు తౌలుకు దేవుడు అందుకే రెండు అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని కూడా ఆయన కాబట్టి నీవు నేను కోల్పోకూడదు మనం దేవుని చిత్తం జరిగించడానికే లోకంలో ఉన్నాం మనం బ్రతుకుతున్నది దేవుని పని చేయడానికి అని రోమిలకు పత్రిక ఎనిమిది అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు మనం బ్రతుకుతుందే దేవుని కోసం మనం చచ్చిపోయినా ప్రభు కోసం చచ్చిపోవాలా బ్రతికినా ప్రభు కోసం బతకాల చచ్చిపోయినా బ్రతికినా ప్రభు వారంగా మనం ఉండాలి అది పౌలు యొక్క ఉద్దేశం అది పౌలు యొక్క ఉద్దేశం ఆయన అర్థం నడిచాడు కాబట్టి ఈరోజు నీవు నేను బతుకుతుంది కూడా అందుకే లేదంటే మార్మల్స్ పొందిన వెంటనే దేవుడు తీసుకోవచ్చు బాగుంటది కానీ దేవుడు తీసుకోలేదు పెట్టాడు లోకంలో శ్రమంలో పెట్టాడు కష్టాల్లో పెట్టాడు పరుగు పెట్టాడు మనం దేవుని ఉద్దేశం దుష్టత్వంలో పెట్టాడు మనుషుల మధ్యలో పెట్టాడు కాబట్టి మనం దేవుని చెత్తాన్ని తెలుసుకొని ముందుకు పోయే వరంగా ఉండాల అదే కొలస్థితికి రాసిన పత్రిక నాలుగో ఉదయం వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు మీరు ఒకడును క్రీస్తు యేసు దాసుడైనా మీకు వందనాలు చెప్తున్నాడు మీరు సంపూర్ణులను ప్రభు యొక్క ఉద్దేశం ఇదే మనం సంపూర్ణలు కావాలా ఏది కూడా మన జీవితంలో కొదువుగా ఉండకూడదు సంపూర్ణలం కావాలి ఏది కూడా మచ్చ జీవితంలో ఉండకూడదు పరిపూర్ణులం కావాలి అందుకే చెప్తున్నాడు మీరు సంపూర్ణులు అవ్వాలి అదే దేవుని యొక్క ఉద్దేశం ఏది కూడా మన జీవితంలో పులిసిన పిండంతట్లో పులిసింది కొంచెం ఉంటే ముద్దంతా పులి చేస్తుంది మనం తెలిసిన సిద్ధాంతమే ఒకటి ఏ ఒక్కటి కూడా మన జీవితంలో ఉండకుండా ప్రతి విషయంలో దేవుని చిత్తము గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత నిలకడగా ఉండవలనని ఏమి ఎలా ఉండాలంటే మనం ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారంగా మనం ఉండాలి నిలకడగా మనం ఉండాలని చెప్తున్నాడు కాబట్టి ఆయన చెప్తున్న మాట ఒకటే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి నిశ్చయం కలిగి ఉండాలని చెప్తున్నాడు కాబట్టి చూడండి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలనే చెప్తున్నాడు దావిదు చేసిన పని అదే దావి తన జీవితంలో చేసిన పని అదే ఒక్క ఊరియా సంగతి ఎందుకు తప్ప అనే మాట మాట్లాడాడు దేవుడు అంటే ఆ విషయంలో తప్పింకా ఏ లోపాన్ని దావిధిలో దేవుడికి అనుగొనలేకపోయాడు నేనా జీవితాలు కూడా అలాగే మారాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నీవు నేను కూడా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి చేయాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకొరకే దేవుడు తన చేతుల చాచి మనల్ని పిలుస్తా ఉన్నాడు కాబట్టి మన హృదయాన్ని ఆయన వైపు తిప్పాల మన హృదయాన్ని ఆయన వైపు తిప్పాలా ఆయన మాటకు లోబడాలా అది చిన్నదైనా పెద్దదైనా కష్టమైనదైనా ఎటువంటిదైనా సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని మనం జరిగించి మనం పరిపూర్ణలం కావాలి అలా చేయకపోతే దేవుడు సంతోషించాడు అలా కాకుండా నిర్లక్ష్యంగా ఉంటే చూడండి దేవుడు ఆనందించాడు దేవుడు అన్నాడు ఎరశలెంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు కపెన్ అనే ప్రాంతాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు అనేకమైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఏసు ప్రభు అన్నాడు మత పదకొండ అధ్యాయం ఇరవై వచనంలో ఏమన్నాడైనా అయ్యో కొరజిన అయ్యో బెత్సైద మీ మధ్యను చేయబడిన అద్భుతములు తీ తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణము గలవారు పూర్వమే గోనే పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనసు పొంది ఉందరు మీ మధ్యలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు అవే గనక తూరు సీదోను ప్రాంతాల్లో గనక జరుగుడుంటే వాళ్ళు ఎప్పుడో పశ్చాత్తాపం పడేవాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు విమర్శ దినమున మీ గతి కంటే తూరు సీదు అని పట్టణములు వారి గతి ఓ గతి ఓరవ తగినదై ఉండునని మీతో చెప్పుతున్నాను అంటే ఎన్నో దేవుడు మనకు బయలుపరుస్తావి విని కూడా మనం నిర్లక్ష్యం కలిగిన వారైతే నిర్లక్ష్యం చూపించిన వారమైతే దేవుడు మాట్లాడుతున్నాడు విమర్శ దినం ఒక దినం ఆ దినాన్ని దేవుడు అడుగుతాడు ఆయన ముందు నిలబడాలంటే ఆయన చిత్తం జరిగించాల లేదు అంటే చూడండి వారికంటే ఎవరు తూరు సీదు అని దేవుడు వారు వారికంటే కూడా మన పరిస్థితి ఘోరంగా ఉంటుందన్న విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే వాడు తెలియక చేశాడు మనం తెలిసి తెలిసి చేశాం కాబట్టి క్రైస్తవులను మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకా అన్యుల కంటే అని అంటున్నాడు కపెర్ను హోమా దేవుడు అనేకమైన అద్భుతాలు చేసిన ప్రాంతం కపెర్ను హోమ యూదులంతా ఉన్న ప్రాంతం దేవుని బిడ్డలంతా ఉన్న ప్రాంతం దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు ఆకాశం నీవు హెచ్చింపబడేదవా నువ్వు ఆకాశం కంటే ఇచ్చించబడతావు ఎందుకు మేము అబ్రహం సంతానం మేము దేవుని సంతానం దేవుని ప్రజలం దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు మేము దేవుని నిబంధనలో ఉన్నామని చెప్పి నువ్వు హెచ్చించుకుంటున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు నీవు పాతాలం వరకు దిగిపోయేదో ఎందుకు ఆయన మాట వినలేదు ఆయన చిత్తాన్ని గ్రహించలేదు మారు పొందలేదు రక్షణ పొందలేదు నువ్వు పాతాళానికి దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సొదములో చేయబడిన ఎడలా అది నేటి వరకు నిలిచి ఎవరితో మాట్లాడుతున్నాడు యేసుప్రభు దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు ఎవరితో కంపారిజన్ చేసి అన్య జనులతో కంపారిజన్ చేసి అంటే ఏం మాట్లాడుతున్నాడు అదే అద్భుతాలు కనుక సోదమలో చేస్తుంటే ఆ పట్టణం ఇప్పటికి కూడా ఉండేదేమో ఎందుకు అనంటే వాళ్ళు ఎప్పుడో మార్మోన్స్ పొందేవాళ్ళు వాళ్ళే నయమని చెప్తున్నాడు దేవుడు అది ఎంత దారుణమైన పరిస్థితి మనకి ఎందుకు నువ్వు ఇన్ని తెలుసుకొని ఇన్ని విషయాలు తెలుసుకొని కూడా నువ్వు పొందలేదు వాడు ఏమీ తెలియక నశించిపోయాడు వాడికన్నా కూడా వాడికి తెలియక చేస్తున్నాడు నువ్వు తెలిసి చేస్తున్నావు కాబట్టి నీకంటే వాడే మంచివాడని చెప్తున్నాడు దేవుడు నీకంటే వాడే ఉత్తమమైన వాడని చెప్తున్నాడు కాబట్టి చూడండి విమర్శ దిన నీ గతి కంటే సుమ సుధమ దేశపు వారి గతి ఓరవ తగిన ఉండదని మీతో చెబుతున్నాను అన్నాడు కాబట్టి ప్రతి విషయంలో క్రైస్తవులమైన మనం బహు జాగ్రత్త కలిగిన వాడు ఉండాల నిర్లక్ష్యమైన జీవితం ఉండకూడదు ఈ చెప్తే వినేదేందు నిర్లక్ష్యమైన జీవితం ఉండకూడదు మేము రక్షించబడ్డాములే మేము ప్రార్థనలు చేస్తున్నాం ఉపాసాలు చేస్తున్నాం దేవునికి కానుకలు ఇస్తున్నామని నిర్లక్ష్యమైన జీవితం మనలో ఉండకూడదు అటువంటి నిర్లక్ష్యమైన జీవితం మనం కలిగిన వారం దేవుడు ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి ఒక్కరం ఒకనొక దినాన దేవుని సన్నిధిలో నిలబడాలి ఆయన ఎదుటి నిలబడాలనంటే ఆయన చిత్తం జరిగించి ఉండాలి లేదు ప్రభు నేను అన్ని చేశాను కదా అనంటే ప్రభు ప్రభు అని పిలిచేవాడు ఎవడు కూడా పరలోక రాజ్యంలో ఉండడు అని చెప్పేసి ప్రభు మొహమాటం లేకుండా ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయువాడున్నాడు నా తండ్రి చిత్తాన్ని చేసేవాడున్నాడో చేయాలనుకుంటున్న వాడు కాదు చేసి అయిపోయి కొంతకాలం చేసి తర్వాత తప్పిపోయిన కాదు చేయువాడు చేస్తున్నటువంటి వాడు వాడు మాత్రమే పరలోకంలో ఉంటాడని యేసుప్రభు నిర్ మొహమాటం లేకుండా చెప్పాడు మరి ఎందుకో మరి ఈరోజు సమాజానికి ఇవన్నీ గుర్తురావు ఈరోజు ఎందుకో సమాజానికి ఇవన్నీ పట్టించుకోరు అక్కడక్కడ అక్కడక్కడ చూసుకుంటూ వెళ్ళిపోతారు మరి ఇవన్నీ ఎందుకు యేసు ప్రభు చెప్పాడు ఏం అర్థం కాదు కాబట్టి వారంగా మనం ఉండకూడదు దావి దే రీతిగా ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా ఉన్నాడని దావి దేవుడు సాక్ష్యం ఇచ్చాడో ఇక్కడి నుంచి మనమే నా రీతిగా ప్రయాసపడాల ఆ అంతవరకే తప్ప లేదా అంతవరకు నా మాట నేను బయలుపరిచినంత వరకే తప్ప తర్వాత వాళ్ళ జీవితాలు ఎంతగానో మార్చుకున్నారు వాళ్ళ హృదయంలో దేశం పోయింది వాళ్ళు నోట్ల అపవిత్రమైన మాటలు పోయినాయి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేసేవన్నీ పోయినాయి ప్రతి దాంట్లో దేవుని చిత్తాన్ని ఎదుగుతున్నారు ప్రతి దాంట్లో దేవునికి లోబడుతున్నారు విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా ఉంటున్నారు గర్వాన్ని వదిలిపెట్టేశారు అహంకారాన్ని వదిలిపెట్టేశారు సమస్తాను వదిలిపెట్టి నాకు దగ్గరగా వచ్చారు అనే సాక్ష్యం నీవు నేను కూడా పొందాలా అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించను కాక చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధులమైన తండ్రికి ప్రేమ కలిగిన దేవానికి వందనాలు ఇస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావా ఇంతవరకు తండ్రిని వాక్యం ద్వారా మాత్రం మీకు వందనాలు సౌలు దావిధ జీవితాన్ని మా మందికి తీసుకుని వచ్చారు వారు ఎటువంటి సాక్ష్యం పొందినారో కూడా ప్రభా మాకు తెలియజేస్తూ వచ్చారు కాబట్టి తండ్రి నాయన ప్రభా మేము కూడా మీ ఎదుట మంచి సాక్ష్యం పొందే వారంగా ఉండాల సౌలు తండ్రి నీ చిత్తాన్ని ఎరగలేక గ్రహించలేక తండ్రి తగ్గిపోయిన వాడిగా అవివేకం ఏ పనిచేసిన వాడిగా మీకు పశ్చాత్తాపం పుట్టించే రీతిగా తండ్రి తన క్రియలు ఉన్నాయి ప్రభావ ఈ రోజు తండ్రి అటువంటి క్రియలు మాలో ఉంటే తొలగించండి సంపూర్ణంగా నీకు లోబడే జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా మీ మాట విని గై కొనే వారంగా మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా శ్రేష్టమైన దానిని మా జీవితంలో చేసే వారంగా సహాయపడండి తండ్రి మీ కృపను అనుగ్రహించమని ఇంతవరకు ప్రభా మా జీవితాల అవిత కార్యాలను నీటిని బట్టి మన మీ పాదాల చెంతనైనా క్షమాపణ కోరుతున్నాం తండ్రి సహాయపడండి మమ్మల్ని క్షమించండి మీ ఆత్మను అనుగ్రహించండి మీ ఆత్మతో మమ్మల్ని బలంగా నింపండి మీ చిత్తాన్ని ప్రభావి సంపూర్ణంగా ఎరిగి ముందుకు పోవడానికి సహాయపడమని మమ్మల్ని అందరినీ కూడా ప్రభాని రాకడకు సిద్ధపరచమని ఆయన ఎదుటి నిలబడినప్పుడు తండ్రి బలా నమ్మకమైన మంచి దాసుడు పేరు మాకు రావాలా ప్రభా అటువంటి కృప మాకు అనుగ్రహించండి అంతేగా నీవెవరూ నాకు తెలియదు అనేటువంటి నాణ్యప్రభు అటువంటి విధానం మా జీవితంలో ఉండకూడదు అక్రమం చేయవాలని నా ఇద్దరుండి పొండి అనే పదం మా మా చివరిని వినబడకూడదు నమ్మకమైన బలా నమ్మకమైన మంచి దాస్తుడా నా తండ్రి ఇది ఒక్కటేనైనా మీ నుంచి మేము వినాలనుకుంటున్నది కాబట్టి అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి అది పరిచర్యను అటువంటి రీతి నా ప్రభావ ప్రయాసాన్ని మాకు అనుగ్రహించండి నీ నామూ నిమిత్తం ఎన్ని అవమానాలైనా నీ నామూ నిమిత్త ఎన్ని కష్టాలైనా నీనామూ నిమిత్తం తండ్రి ఎన్ని ఏదైనా ప్రభావ భరించడానికి నైనా మాకు శక్తిని అనుగ్రహించండి సంపూర్ణంగా మీ చిత్తాన్ని నెరవేర్చి సంపూర్ణంగా మిమ్మల్ని మహింపరిచి ఈ లోకాన్ని మేము విడవాలా ప్రభు సంపూర్ణంగా తండ్రి మీ కొరకు జీవించాలా ప్రభావ అటువంటి కృప మాకు అనుగ్రహించమని మీకు ప్రీతికరమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని మీ కృపకలా స్థలక మిమ్మల్ని అందరినీ అప్పగించుకుంటారు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ థ్యాంక్ యూ సిస్టర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి మన ప్రభు నేసుక్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరువచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయండి నడిపించిన కాదు ఆైజ్ సిస్టర్ అందరికీ